పరిశుద్రమైన వేసాయా తండ్రి దేవానికి స్థుతులు స్తోత్రాలు ప్రభా ఏసా యోగ్యతలు మమ్మల్ని సజీవు లెక్కలో ఉంచి ప్రభా నిన్ను ఆరాధించి కృప నచ్చినందుకు వందనాలు వేసావు ప్రభా ఇదిగో తండ్రి ఇది నన్ను ఎంతో మంది చూడలేకపోయినా ప్రభా కానీ ప్రభా మమ్మల్ని మీ సహోగ లెక్కలో ఉంచినందుకు వందా లే సు ప్రభా ఇదిగో తండ్రి ఉదయం నుండి ఇప్పటి వరకు కాచి కాపాడేందుకు వంద లేదు ప్రభా ఇదిగో తండ్రి ఎన్నో కొనులతో అలిసిపోయి ఉన్నారు ప్రభా ఇగో తండ్రి ప్రతి ఒక్కరి రిస్టరేషన్ దయచేయండి సు ప్రభా ఇగో తండ్రి వలసటను తీసిపారండి ప్రభా ఇదిగో తండ్రి ప్రార్థనలు ప్రతి ఒక్కరు నడిపించండి సుప్రభ వాటిల ద్వారా మహిపరచుకున్న ప్రభా ఇదిగో తండ్రి వాక్యం ద్వారా మాట్లాడండి సు ప్రభా ఇగో తండ్రి వాక్యం వినిపోయే వారికి కాకుండా ప్రభా వాక్యానుసారంగా జీవించి జీవితం మాకు దయచేసు ప్రభా మాలో పాప దోషాలు అంటే కడిగి శుద్ధీకరించండి మరి భద్రపరచండిసుప్రభ అలాగే విజ్ఞాపన చేసే అంశాలన్నిటి జవాబు దైచండి సుప్రభ ఇగో తండ్రి వేసు ప్రభావ మేము అడిగిన ప్రతి ఒక్కదాన్ని జవాబు పొందుకొని వెళ్ళాలే సుప్రభ ఇగో తండ్రి స్వస్థపచ్చిహో నేనన్నా ప్రభా మీ తప్పితే ఎవరు లేదు ప్రభా స్వస్థపచ్చి తండ్రి స్వస్థపరచండి ప్రతి ఒక్క జీవితంలో రక్షణ జరిపించండి వేసుప్రభ ఇదిగో తండ్రి వేసుప్రభ అలాగే తండ్రి మళ్ళీ లోపాలు ఉంటే చూపించండి వాటిని సరిదిద్దుకొని జీవించి కృపణ మాకు దయచమని ఆది నుండి అంతవరకు మీరే తోడున ప్రభావ ఎటువంటి ప్రభా ఆటంకాలు లేకుండా మీరే తోడుని నీ ఆత్మకార్యం జరిపించమని నజరని శ్రీకృష్ణ ఆ పెట్టాం క్రితండి అమీన్ ఐ మీన్ థ్యాంక్ యూ అక్క ప్రైజ్ రాడక్క తేరి ఆరాధనా కరు తీరి ఆ రాధనా కరు పాప క్షమా కరు జీవను దేదే దచనా మహా సర్వ శక్తి మూహీ మేరే జీవన కా సంగీత తి మహా సర్వ శక్తి మ తి మేర జీవన కా సంగీత హృదయ కే ద్వారే ఝంకా హృదయ కే ద్వారెంకా తేరీ ఆరాధనా మాధుర్ గీ జీవన మేరే మహిమాయి పాప క్షమాన దృష్టి హరక కణ కణ మే రాజ సృష్టి హర కణ కణాయా మక్షీ బ ప్రశంసా పక్షీ బ కతే ప్రశంసా హ పల్ సీ ఆనందారా మేరీ భక్తి తుజే గ్రహణ హృదయ ప్రార్థనాప క్షమా జీవన ఆచనా ధనా పతిత జీవన మేతి జులేగే హశా కా సత జీవన మేతి జ తుగ ఆశాకరా మేరీ పాపో మనకు ధో మేరీ పాపో మితన్ ధో హటా ద మేర జీవన హఠిన ద్రునాప క్షమానయాకి ఆచనా దో తేరీ ఆరాధనా పాప జీవన్ దయాకీనా సిస్టర్ ప్రార్థన చేస్తాం హర్షుధుర వేవ మహోన్న తండ్రి మీకే సమస్త కనత మహిమ ప్రభావం పిలిచుకొని చూడండి ఎవరు మమ్మల్ని కాచి కాపాడి సురక్షితంగా ప్రజలెక్కులు పెట్టినది కోణాలైనా ఈ ప సాయంత్రం సార్ పరంగా మీకు వాక్యని ధ్యానించుకునే వస్తాగా మాతో మాట్లాడండి మా జీవితాలు మరోసారి సంపూర్ణంగా మీకు సమర్పించుకొని డిపెడల్గా మనం తయారు చేయండి ఈ రక్షణ ప్రణాళికలో చివరి వర్తిస్తుంది మరి మేము సహించు లాగా సాయపడం మనం ప్రార్థిస్తుంది ప్లస్ మా చివరి అంచు ఏ రీతిగా మీ మేము జీవించాలన్న మాట మాట్లాడండి ఒకరు ఒక ప్రతి చోట మీ కొరకు సాక్యం పెట్టుకోండి సమయాన్ని పోనీ దాన్ని వినియోగించుకునేలాగా సద్వినియోగం తీసుకున్నలాగా విమర్శించుకునే సాయపడం అని ప్రార్థిస్తాం వింటున్న వారి జీవితంలో మళ్ళీ నూతన కళలు జరిగించండి రక్షణ కళలు జరిగించండి స్వసతులు జరిగించండి అర్థాలు చేర్పించండి పోగొట్టుకుని అన్ని తిరిగి టేబుల్ మెజర్ లో కొంతగా సాయపడండి అప్పవాడిని గర్తించండి వాడు పీత నుండి వాక్యం కలిగిస్తుంది కాబట్టి ఏ సు కృష్ణ వాటిని గర్థిస్తారు జీవితం నుంచి పారిపో వెళ్ళి పోల్సింది దానికి సహాయపాతానికి వాక్యాలని సత్యాన్ని మేము గ్రహించబట్టి మాకు తెలలో భద్రపరచుకోవాల జీర్ణం చేసుకోవాలా దానికి మేము అవలంబించుకోవాలా ఎట్ల జీవితంలో దానికి ప్రకటించాలా కాబట్టి శేవా జీవితంలో పవకర్త నడిపించాం ఏస్తూ క్రీస్తు పక్షుత నా పార్ధించాజీరు చేయబడ్డ జీవితం గురించి మనం కొన్ని వారాలైతే ధ్యాం ఒక స్టెప్ ముఖ్యంగా హాజీరు చేయబడ్డ జీవితం అంటే ఏంటనేది మనం ధ్యానిస్తున్నాం ఎందుకు ఇది బహు ప్రాముఖ్యమైన అంశం అంటే అన్ని టాపిక్స్కి వెళ్ళాలి బైబుల్ స్టడీస్ లో ఏ టాపిక్ తీసుకున్నా అన్నికంటే ప్రాముఖ్యమైనది నా జీవిత జీవితం ఎందుకంటే అది రక్షణతో ఆరంభం రక్షణతో ఆరంభమై చివరికి మనము సంపూర్ణంగా ఆయనకి ఖైదీలాగా లేక బానిసలాగా తయారయ్యే జీవితానికి అది తయారు చేస్తుంది అని చాలా మందికి ఇష్టం ఉండదన్నట్టు ఎవడం రక్షణ పొందితే సరిపోద్ది అంటారు చాలా రక్షణ అనుభవం ఉంటే చాలు అంటారు అందుకు వాళ్ళు ఏం చేస్తారంటే వారు అప్పస్తుల బోధని దృఢీకరించండి ప్రతి చర్చ్ ఈరోజు ప్రపంచాత్మకంగా చూస్తాం సంపూర్ణంగా ఏ చర్చ్ కూడా అటువంటి బోధలోకి రాలేకపోయింది ఎందుకంటే అది క్రీస్తు ఖైదీ కాబట్టి ఎవరు ధైర్యంగా చెప్పగలరు నేను పౌలు చెప్పినట్టు చెప్పాలంటే క్రీస్తు ఖైదీ ఇంకా ఏ స్వాతంత్రం లేదన్నట్టు ఈ లోకంలో ఈ లోకంలో ఏ పని నియంత్రణ నువ్వు చేయలేమన్నట్టు ఏ ఆకర్షణీయమైన జీవితానికి నువ్వు బానిస కావాలి క్రీస్తి ఖైదీ అంటే రక్షణ అనుభవం వదులుకొని బానిసత్వపు జీవితం ఈ లోకపు బానిసత్వం నుంచి విడదల క్రీస్తుకి బానిసలాగల క్రీస్తుకి ఖైదీలాగా జీవించడం అనేదే నాజీరు చేయబడ్డ జీవితం కాబట్టి ఈ ఐదు దశల గురించి మనము కొన్ని వారాల నుంచి ధ్యానిస్తా మొదటిదిగా ఈ యొక్క నాజులు వచ్చే వాటి జీవితం ఏంది అనేది అదేంటంటే సంపూర్ణంగా నిన్ను నువ్వు ఆయనకి సమర్పించుకొని ఈ నుంచి వేరుపడి నీ జీవితాన్ని ధృణీకరించుకొని మన జీవితం జీవిస్తూ ప్రతి క్షణము ఆయనతో సహవాసం కలిగి జీవించడం అనేది మొదటి రెండవదిగా యేసు ప్రవృత్తి సంపూర్ణంగా మనము సమర్పించుకొని మన హృదయాలలో ఆయనకి ప్రార్థనత ఇవ్వడం ప్రతి విషయంలో నీ హృదయంలో వేరే దానికి ప్రాధాన్యతను ఆయనకి ఆయనకి రెండవ స్థానం ఇచ్చినట్టు అందుకే నాకంటే మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమించను నాకు మీరు పాత్రలు కారని మత వార్త పదవాద్యాల జ్ఞాపకం చేస్తూ కాబట్టి క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ అంటాను క్లిఫ్ లేదంటే ఆయనకి సంపూర్ణంగా మనము దాసోహం కావడం అన్నట్టు చెప్పాలంటే లాయల్ అన్నట్టు రెండవదిగా మూడవదిగా ఆయనతో ఎక్కువ సాహసం కలిగి బహు సన్నిహితంగా సాహసం కలిగి వి విధేయత కలిగిన సంబంధం ఉండాలి మనకి కలిగిన సంబంధము ప్రభుత్వం జీవించడం అనేది నాజరించబడ్డ జీవితం అంటే ఎంతగా సన్నిహితంగా ఉండగలవు చెప్పడానికి ఆయన ఎందుకు రహస్యం అందు తెలుసు ఆయన రహస్యంగా రహస్యంలో ఎందుకు ఉంటాడంటే మనకి దూరం ఉండడం కొరకు కాదు మనము అతన్ని కనుగొనడం కొరకు ఇప్పుడు చిన్న పిల్లలు తల్లిదండ్రులు కింద ఇప్పుడు ఆడుతుంటారు హైడెండ్ సిక్ అనే బాగా గేమ్ తల్లిదండ్రులు తల్లి తండ్రి కానీ తల్లి కానీ ఏం చేస్తారంటే దాసుకుంటారు ఇట్లా దాసుకుంటే పిల్లలు పరిగెత్తుతూ ఉంటారు తండ్రిని వెతకడానికి కొరకు అదే ఆత్మీయ స్థితిలో ఊహించుకోండి దేవుడు ఎందుకు రహస్యంలో ఉన్నాడంటే నువ్వు పరిగెత్తాల వెతకాలైన గురించి ప్రతిరోజు వెతుకుతూ విధేయత కలిగిన కొరకు సమర్పించుకొని జీవించడం అనేది నా చేయబడ్డ జీవితం తర్వాత కొంతకాలానికి ఆయనతో ఆయనతో బహు సంపూర్ణంగా సహవాసం కలిగి హానోకు జీవితం అంటాం దాన్ని మనం బహు లోతైన అనుభవంలోనికి వెళ్ళాలా బహులోతైన జీవితంలోనికి ఆత్మీయంగా నువ్వు ఎదగలుగుతానే కానీ ఆయన నుంచి నువ్వు ఆశీర్వాదాలు పొందుకోలేవు అన్నట్టు ఒకసారి ఒకసారి కఠినంగా ఉండే చెప్తే కొంతమందికి నచ్చలే ఏంటంటే ఉదాహరణకి నువ్వు దేన్ని బంధిస్తున్నావో దానికే నువ్వు బానిసవైతే దాన్ని బంధించగలవా లేక దేనికి నువ్వు బానిసగా ఉన్నవో దాన్నే నువ్వు తరమడానికి ప్రయత్నిస్తే అది పోతుంది అనేది కదా ఎవయ కుమారుల అనుభవం అదే కదా వాళ్ళు శరీరానుసారంగా జీవించిన వాళ్ళు వాళ్ళు యాజక యాజకుల కుమారులే కానీ శరీరానుసారంగా జీవించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు శరీరానికి బానిసగా ఉండి శరీరకంగా ఉండి సైతాన్ని ఎట్లా బంధించగలరు ఎదిరించగలరు అందుకు వాళ్ళు ఓడిపోవాల్సి వచ్చిందన్నట్టు కాబట్టి నువ్వు దేనికి సంపూర్ణంగా సమర్పించుకున్నవో దాన్ని నువ్వు ఎట్లా వెలగొట్టగలవారు అందుకే సేవ జీవితంలో దేవుని సేవకులు ఎందుకు దయ్యాలను వెలగొట్టలేకపోతున్నారంటే కరణం అదే సో దయ్యపు చేష్టలు జీవిస్తూ దయ్యపు గుణగణగా కలిగిన వాడికి అయ్యిటి దయ్యాన్ని ఎట్లా వెలగొట్టగలవు అవి పట్టుకొని నీకు దీమను చవి నీ దూరి రకరకాల రోగాలు తీసుకొస్తూ అదన్నట్టు కాబట్టి వాటన్నిటి నుంచి నువ్వు బహుదూరంగా ఉండాలంటే నా జీవిత జీవితం నీకు బహు ప్రాముఖ్యమైంది అదే రీతిగా చివరికి నీ జీవితాంతము ఈ నాజీరు చేయబడ్డ జీవితంలో జీవించడం నేర్చుకోవాలా జీవితాంతం ఎందుకంటే ఒక మతపరమైన జీవితం ఏమంటుందంటే ఒకసారి రక్షణ సరిపోతుంది బ్రదర్ అంటారు కానీ కాదు అని వాక్యం కలిగిస్తుంది ఎందుకంటే నీ రక్షణని నీ పిలుపుని నీ ఏర్పాటుని నువ్వు నిశ్చయం చేసుకోవాలంటాడు పౌలు లేకపోతే అది నువ్వు పోగొట్టుకుంటావు అంటాడు కాబట్టి ఇవన్నీ బహు ప్రాముఖ్యమైన విషయాలలో కానీ ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైన జీవితం ఏంటంటే నాజీరు జీవితం క్రైస్తవ జీవితం అందుకే మన ప్రభువు కూడా నజరేతు వాడు అని ఎందుకన్నారంటే నజరైతే నజరేతు అనేది ఒక పట్టణం అది ఒక గ్రామం కింద గ్రామం అక్కడ నుంచి వచ్చింది ఆయన అంటే అక్కడ అంతా నజర్ చేయబడ్డ జీవితాలు అన్నట్టు మనుషులై అక్కడ పుట్టాల్సి వచ్చింది ఆయన కాబట్టి మనకు తెలిసి బైబుల్ అంతట్లో ముఖ్యంగా సంసోని విషయంలో చూస్తాము నజీరి చేయబడ్డ జీవితం అని ఆ పదం మనం చూస్తాం కానీ లేవీలందరూ నాజీలు చేపట్టవాలి అని కూడా తెలుసుకున్న లేవియా కాండం అంతా దానికి సంబంధించింది నాజీరు జీవితం ఎట్టుండాలనేది అది ముట్టద్ది ఇది ముట్టది తీసుకో తీసుకోద్దు తిన్నది తిన్నది ధరించద్ది ధరించద్దు ఎట్టుండాలా అనేది బహు జాగ్రత్తగా నీ జీవితం అంతా ఎట్లా ఉండాలా అనేదే చెప్పబడుతుంది లేవియా ఎందుకంటే కేవలం యాజకులకు సంబంధించబడిన భావం కానీ మనం లేవీలం కాదని కూడా మనకు తెలుసు ఎందుకంటే మనం యూత గోత్రులకు ఎందుకంటే ఏసపు ప్రభ గోత్రానికి మనది మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి మనమంతా ఆయన గోత్రానికి సంబంధించిన వాళ్ళం కానీ మనం మటుకు అనేక పర్యలు జ్ఞాపకం చేపడుతుంటుంది మనము హానోక్ గోత్రానికి సంబంధించిన ఎందుకంటే లక్షా మంది మరణము రుచి అన్న విషయం మన మినిసల జ్ఞాపకం చేయబడ్డం ఎందుకంటే శ్రమల కాలంలో మనకు పని అప్పగించబడింది ఏంటది గొప్ప జన సమూహాన్ని ప్రభుత్వంతో నడిపించడం వారిని సర్వసత్యంలో నడిపించడం అది పరుశుదాత్మ పని కదా బ్రదర్ అంటారు అవును పరుశుదాత్మ అభిషేకం పొందిన వాళ్ళు తప్ప ఎవరు అటువంటి పనులు చేయలేరు అన్నట్టు ఎవరికి కూడా అవి కళ్ళకి అనిపించవన్నట్టు ఎందుకంటే మతపరమైన జీవితంలో ఉన్న సేవకులకి అవి కనిపించవన్నట్టు ఎందుకంటే వాళ్ళు ఆత్మని ఆరిపేసుకున్నారన్నట్టు రక్షణ పొందినలో ఆత్మకి మంచి అవకాశం ఇచ్చారు కానీ క్రమేణ దాన్ని ఆరిపేసుకున్నారు అన్నట్టు ఆత్మ స్వరాన్ని వినడం నేర్చుకోవాలంటే ప్రతి క్షణము నువ్వు మౌనంగా ఉండి ఉన్నప్పుడు ఇదొక శబ్దాలతో నువ్వు నిమగ్నమై కా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది వినిపించదన్నట్టు పరిశుద్ధాత్మని స్వరం వినాలంటే నువ్వు బహు జాగ్రత్తగా నీ మనసుని నీకు కేంద్రీకరించుకోవాలి గాబర గాబర చేసే పని కానే కాదన్నట్టు అది కాబట్టి నువ్వు రహస్యంగా నీ ప్రార్థన గదిలోకి వెళ్ళి నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీకు వినిపించే స్వరం అది కాబట్టి పరిశుద్ధాత్మ స్వరము వినడం ప్రాక్టీస్ చేయాల ఇవైనా కానీ సాధన క్రైస్తవ జీవితం అంతా సాధన కదా ఉత్తగా వాక్యం వినిపోయేది కానీ కాదు ఉత్తగా మోకాల మీద ప్రార్థన చేసేది కాదు నువ్వు మోకాల మీద ప్రార్థిస్తున్నప్పుడు నీ మనసు పరిపరి విదలగోతుంది అన్నట్టు లేకపోతే నీవు ఉప కేంద్రీకరించుకోలేదండి కాబట్టి నా చూసే పడిన ఈ లోకంని కట్ ఆఫ్ చేసుకోవాలి షట్ డౌన్ చేసుకోవాలా మనం ఎట్లయితే స్విచ్ కరెంటు స్విచ్ ఆన్ ఆఫ్ చేసుకుంటామో అట్ట అన్నట్టు లోకపు స్విచ్ ఆఫ్ చేసుకోవాలా పరలోకప్పు స్విచ్ ఆన్ చేసుకోవాలా అది విధానం క్రైస్తవ జీవితం కాబట్టి నాజీరి చేపడ్డ జీవితము ఐదు దశల బారీగా ఉన్నట్టు నేను చూపించిన మొదటిది రక్షణ దశ రెండవది ఈ వ్యక్తిగత జీవితము ఉపేక్షించుకొని పరిశుధాత్మకి అవకాశం ఇచ్చే దశ దాని వ్యక్తిగత జీవితం వ్యక్తిగత జీవితం అంటే నేను నువ్వు సంపూర్ణంగా పరిశుధాత్మకి సమర్పించుకోవాలా మూడవ దశ సమర్పణ లేక సాక్రిఫైస్ అంటే నేను నువ్వు సంపూర్ణంగా సమర్పించుకోవాలా ఐదవ దశ సేవా సేవా పరిచర్య ఒక సర్వెంట్ లాగా ఒక సేవకులాగా ఒక సేవకురాళ్ళ లాగా జీవితం నేర్చుకోవాలి ఇక్కడే చాలా మంది పడిపోతూ ఉంటారు పర్వాలి అంత బానే ఉంటుంది మొదటి మూడు దశలు బాగానే కనిపిస్తాయి కానీ నాలుగవ దశ నుంచి పడిపోతారంటుంది సేవ చేయాలంటే వెనకం ఎందుకంటే సేవ అనేది ఈ యొక్క పర్సనల్ టైంని నువ్వు శృధీకరించుకోవడం నిన్ను నువ్వు సమర్పించుకున్న సేవకి అంటే అర్పించుకున్నంత బలి పశువు అది ఇంకా ఏంటి పనికి వస్తుంది దేవునికి తప్ప దేనికి పనిచరాదు అట్లా అంటే కాబట్టి సేవా నాలుగవ దశ చివరి ఆయన బానిసతో ఆయనకి ఇటు బానిసవు అన్నవాటి దేవునికి ప్రభుకి ఒక ఖైదీ అందా ఖైదీ అంటే బానిస అందండి క్రీస్తు ఖైదీ అన్నట్టు ఇటు కాబట్టి రక్షణ ఉపేక్షణ సమర్పణ సేవా పరిచర్య బానిసత్వం ఈ ఐదు దశల అనుభవం ఉన్న వాళ్ళు తప్ప ఎవరు కూడా నా జరిసేవాళ్ళేరంటాడు అయితే ఈ ఐదు దశలు ఒకటేసారి వస్తాయంటే రావటం ఎందుకంటే ఆ చలంచలకి ఎదగమన్నాడు కాబట్టి నీ రక్షణ నిన్ను కొనసాగించుకుంటూ నీ పిలుపుని ఏర్పాటు సంపూర్తి చేసుకున్నప్పుడు ఇక ఏం జరుగుతుందంటే పౌలు అంటాడు నా పని ముగించుకున్నా అంటాడు ఈ అంటే ఐదవ కూడా ముగించుకున్నాను కాబట్టి చాలా మంది క్రైస్తవులు ఇంకా మొదటి దశలోనే ఉండి అది ఒకసారి నేను చూపించిన ఉపమాన రీతిగా ఏంటంటే చాలా మంది ఆ యొక్క మోస్ట్లీ గుడారానికి సంబంధించిన ఉపమాన రీతి చెప్పే బోధ అది అనిల ప్రాంగణము దాని తర్వాత బలిఆర్పణలు అర్పించే ప్రాంగణం అది ఆ యొక్క అనిల ప్రాంగణం నుంచి బలిఆర్పణలకు వచ్చి అక్కడి నుంచి అక్కడికే వెళ్ళిపోతారు బయటికి కానీ దాంట్లో నుంచి స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి పోవాలి అవకాశమే ఉండదు అన్నమాట ప్రకృతి సహజంగా ఈ లోప మనుషులు లేక ఇష్టలు ప్రజలు ఆ రోజు ముఖ్యంగా యాజకులు దేవుని సన్నిధిలోని తీవాలని రానీ లేదా ఆ నీళ్ళని బయటనే పెట్టేసారు ఆ ప్రాంగణం దాటి లోపలికి రావాలా బలి అర్పణ చేసుకోవాలా ఆవిడ నుంచి అట్ట వెళ్ళిపోవాలి కాబట్టి ఎవరికి కూడా పరిశుద్ధ స్థలంలో అడుగుపెట్టే అవకాశం లేకుంటే అక్కడి నుంచి అతి పరిశుద్ధ స్థలంలో పెట్టే అవకాశం లేకుంటే కని ఏసు ప్రభు ఆయన మరణ బూస్తాపన పునరుం ద్వారా ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలానికి నీకు డైరెక్ట్ మార్గం అనుగ్రహించిండే సరాసరి నువ్వు వచ్చి అక్కడికి ఆ అవకాశం ఇచ్చి కానీ ఈరోజు కూడా వాడు ఆ ప్రకృతి సహజంగానేమో ఆ రోజు ఇతర ప్రజలు లేక యాత్రకులు ఏ రీతిగా ఆటగించిండో ఈరోజు ఆత్మలో ఆ ఆత్మ దేవుని బిడ్డల్ని ఆటగిస్తా అతి పరిశుద్ధ స్థలంలోనికి పోనీయకుండా నువ్వు అతి పరిశుద్ధ స్థలంలోకి పోవాలంటే పరిశుద్ధ ఆత్మ అవసరం నీ పరిశుద్ధ ఆత్మ అవసరము నువ్వు అతని స్వరం వింటూ ఉండాలా ఆయన ఎటు నడిపిస్తే పోతా ఉండాలా అది అంటే అతని చూస్తాం కొన్ని విషయాలు నేను ఈరోజు మీకు అవి నేను రక్షణకు సంబంధించి ముగిస్తాను మొదటి దా సార్ అనుభవం ఎవరు రక్షింపబడతారు ఎవరు రక్షింపబడరు అనేది పవన్ జ్ఞాపకం చేస్తూ లేక రచింపబడ్డ వాడు ఎట్లా ఉంటాడు అనేది కూడా అక్కడ జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఎవరికైనా కానీ అవకాశం వచ్చే వాక్యాలు చదువు వచ్చి నేనే అది సిస్టమేటిక్గా చదువుతాను మొదటిదిగా రక్షణకు సంబంధించిన దశ రక్షణ దశ అంటే మనం స్టెప్ వన్ ఇంగ్లీష్ లో ఫ్యాల్ వేసిన అంటే స్టెప్ వన్ ఫ్యాల్వేసా మొదటి వాక్యము తిరుగమా కాంట ముప్పై రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వాక్యంలో చూస్తారు మోసే వారిని చూసి నేడు యహోవా మిమ్మను ఆశీర్వదించినట్లు ఆశీర్వదించున్నట్లు మీలో ప్రతి తన కుమారుని మీద పడే కానీ తన సహోదరు మీద పడే కానీ యహోవాకు మిమ్మని మీరే ప్రతిష్ట చేసుకున్న కాబట్టి ప్రతి ఒక్కరు ఒకరిని హెచ్చరించుకోవాలంట కుమారులను పిల్లలని సహోదరులను అందరినీ మీద పడి అంటే కౌగులించుకోవడం అన్నట్టు కత్తుకోవడం ప్రేమ పూర్వకంగా జీవితం ప్రేమతో చెప్పడం అన్నట్టు ప్రతి ఒక్కరు మిమ్మల్ని మీవరు ప్రభుత్వ సమర్పించుకోండి ఇక్కడి నుంచే సువార్త ఆరంభమవుతుంది అన్నట్టు రక్షణ రక్షణ అనుభవం ఎట్లయితే ఎవరు సువార్త చేస్తేనే అనుభవం అలవాటు ఆరంభమవుతుందంట కాబట్టి నాజీలు చేపట్టిన జీవితాల్లో రక్షణ అనుభవం మొదటి దశ అయితే మనం ఏ రీతిగా ఆరంభించుకోవాలంటే నిన్ను నువ్వు సమర్పించుకోవాలా ఎవరికి యహోవాకి దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకోవాలా అనేది మొదటి దశ నాజీ చేపడ జీవిత గీతంటే ప్రతిష్ఠింపబడడం దేవునికి సమర్థించుకోవడం అన్నట్టు అంటే నీ పాపప్పు జీవితాన్ని వెట్టి పెట్టి ప్రస్తుతంగా మారడం మొదటి దిన వృత్తాంతంలో గతలు మొదటి దిన వృత్తాంతంలో అధ్యాయంలో కావిజు ఆ రోజు సర్వ సమాజంలో ఇలాగా మాట్లాడతాం ఈ దినమున యహోవాకు ప్రతిష్టతముగా మనపూర్వకంగా ఇచ్చి వారు ఎవరైనా మీలో ఉన్నారా కాబట్టి ప్రతిష్ట చేయబడ్డ వారు దేవునికి సమర్పించుకుంటారు అన్నట్టు వారి సమస్తాన్ని కాబట్టి ఎవోవకు ప్రతిష్ఠితంగా ఏర్పరచుకోవాలా దాని తర్వాత మనఃపూర్వకంగా దేవుని సన్నిధికి కానుక తీసుకొని రావాలా అంటే మందిరానికి సంబంధించిన విషయం అది మందిరానికి కట్టుకోవాలన్న విషయం కాబట్టి మందిరం కట్టాల్సిన వాళ్ళు ప్రతిష్ఠితంగా సమర్పించబడ్డ వాళ్ళే బయట నుంచి ఫండ్స్ తెచ్చుకొని కాదు వాళ్ళని వీళ్ళని డబ్బులు అడిగేసి లాంటి ప్రశ్ని డబ్బులు అడిగి తీసుకోవడం వస్తారు ఎవరైతే ప్రశ్నింపబడింటారో వాళ్ళు హృదయానుసారంగా ఆ యొక్క కానికలు తీసుకెట్టుకోవాలా కానీ ఈరోజు ఏముందంటే ఏదైనా చర్చ కట్టాలంటే బయట ఫండ్స్ అడుగుతూ ఉంటారంట బయట అంటే వేరే సంఘస్థలు అంటే విశ్వాసలు ఇస్తారంట ఫండ్ ఎక్కడికైనా డబ్బులు కానీ ఎవరి చర్చ వాడే కట్టుకోవాలా ఎవరి సంఘస్తులు వాళ్ళ వాళ్ళే ఆ యొక్క డబ్బులన్నీ పోగు చేసుకొని కట్టుకోవాలి కానీ ఈరోజు ఏమవుతుందంటే వేరే సంఘస్తులు వారి డబ్బు ఫలాని సంఘంలో నాటితే ఏమవుతుందంటే ఆ సంఘానికి రావాల్సిన ఫలము వీణి అది ఆత్మీయమైన విధానం లా అన్నట్టు అది ఎవడు పంట నాట ఎవడో విత్తనం నాటుతాడో వానికి పంట అట్లా ఏం చేస్తారంటే ఈ సేవకులు కూడా వారి సంఘస్థని ప్రోత్సహించకుండా బయట ప్రోత్సహించి బయటి వాళ్ళకి ఫలం పెట్టేటట్టు చేస్తారు బలహీనమైన జీవితం సరే అట్లా దశకి మనం పోం కానీ ఆ వాక్యానికి మనం వెళ్తలేం కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాటకుండా నీకు పనం పంట రాదు ఈ సీక్రెట్ మనకి తెలుసు ఏంటంటే నువ్వు విత్తనం నాటకుండా పంటను ఎట్లా కూర్చుకుంటావు అది సీక్రెట్ అని దేవుని విధానం అది కాబట్టి నువ్వు ప్రశ్నించి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి నువ్వుని లోవుపరుచుకోవాలా అది విధానం దేవుడు రాధ మౌలకేషుడి విధానం అది ఇప్పటికైనా వర్తిస్తూ ఉన్నది కాబట్టి కానుకలు దశమ భాగములు అర్పణములు ఒకటి కాదు కదా ఒక దశ భాగం ఇస్తే అయిపోద్ది అనుకుంటారు చాలా మంది కానే కదా అసలు అవసరమే లేదే దశమ భాగములు ఎందుకు ఇవ్వాలనేది నేను చూపించిన ఇక ఉప దేశ కాండలు నేను చూపించిన దశమ భాగాలకు సంబంధించిన బోధ ఒక రోజు నేను చక్రవర్తి బ్రదర్ తీర్ఘంగా దంగం చేసిన ఈ దశమ భాగాలని దశమ భాగంని నాలుగుగా విభజించాలని మొదటిదేమో యాజకునికి మొదటి భాగం రెండవ భాగము విధరాలకు మూడవ భాగము అనాథలకు నాలుగవ భాగము పరదేశులకు ఫారినర్స్ అంటే ఈ దశ భాగము నాలుగుగా విభజించి ఈ నాలుగు గ్రూప్స్కి ఇవ్వాలంటే ఆ రోజు బహు తీరంగా ధ్యానించడం మిత్రమే కొన్నిసార్లు ఆయన ఫోన్ చేస్తుంటాడ ఫోన్ చేసినప్పుడు మేము ధ్యానిస్తూ ఉంటాం వాక్యాలు ఫ్రీ టైం అంటే కాబట్టి దశమభాగము యొక్క సత్యము గ్రహించలేదు చాలా మంది ఈరోజు మనకి గ్రంకో స్టెప్స్ తిరిగి దాని యొక్క సంపూర్ణమైన జ్ఞానము దేవుడే మాట్లాడతాడు మాట్లాడు అక్కడ దశమ నా సన్నిధికి తీసుకొని రాకపోవడం వలన మీరు దొంగలైతే అంటాడు అంటే ఆ డబ్బు అయినది అన్నట్టు ఆయన మీరు దొంగలించిన అంటాడు ఎందుకంటే ప్రతి నెల నేనే మీకు జీతం ఇస్తున్నట్టాడు ఈ లోకం నాది నేను ఇస్తేనే మీకు జీతం అనుగ్రహించబడుతుంది లేకుంటే మీ ఓనర్స్కి మీ బాసెస్కి ఎవడిస్తాడనుకున్నావు మీ బిజినెస్ మ్యాన్కి డెవలప్ ఎవడి ఇస్తాను అనుకుంటున్నావు నేనే ఇస్తున్న సంవత్సరాలు కాబట్టి అది నా సం నా సంపద నా సొత్తు దాంట్లో నుంచి నేను నీకు జీతం ఇస్తున్న పనిచేశాను కాబట్టి కృతజ్ఞతగా వాటిని నువ్వు దేవుని సైనిలోకి తీసుకొని రావాలి ఎందుకు అంటే తిగలేని వారు ఉన్నారు అనాథలు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు ఎందుకంటే మెల్కీ సదక క్రమంలో నువ్వు రాజువి రాజు ఎవరి దగ్గర చేయిజ్ ఆపాడు నేను అనేక పర్యాలు మీకు ఈ విషయం చెప్తా ఉంటాను నా లైఫ్ లో ఇంతవరకు ఎవరి దగ్గర ఆపలే ఒకవేళ డబ్బులు లేకుంటే ఫసలున్నా నీళ్ళ దాయి పండుకున్నాం కానీ నా లైఫ్లో ఒక నిర్వహి చేయిజ్ ఆపి అడగలే డబ్బులు ఒకవేళ ఎవరి దగ్గర నేను తీసుకున్నా నెక్స్ట్ డేనే వాపస్ ఇచ్చేసేటాడు ఎప్పుడు పోస్పోన్ చేయలే అట్లా అవి చాలా తక్కువ అట్లా తీసుకున్న రోజులు బహు తక్కువ కానీ సాధ్యమైన కాడికి ఎవరి దగ్గర నుంచి ఒక డబ్బు ఒక పైసా చేయి కాాలి ఎందుకంటే ఆ గుణగానం నేను అబ్రహాము అంటాడు సుధమ్మ రాజుతోని నీ కానుకలు నాకు వద్దు ఎందుకంటే ఎవరు కూడా చెప్పొద్దు అబ్రహాంని ధనికునిగా చేసిన వాడు సుధమరాజు అని అబ్రహాన్ని ధనికునిగా చేసిన అని ఆయన ఆశపడి అనట అటువంటి సాక్ష్యం పొందుకున్నాడు అయినట్టు మరి అబ్రాహం సంతానం నువ్వు నువ్వు కూడా అటువంటి సాక్ష్యం ఉండాలి దగ్గర ఒక్క చేయిస్ ఆపొద్దు ఏ వస్తువు తీసుకోద్దు నువ్వు ఒకవేళ నా దగ్గర ఎవరైనా బహుమానాలు తీసుకొని వస్తే మటుకు నేను దానికి డబుల్ విలువ ఇస్తా వాపస్ మళ్ళా ఏదో రూపకంగా ఎందుకంటే అది గుణగణం గర్వం కాదు అతిశయం కాదు అదొక గుణగణం అన్న రాజరికమైన గుణగణం నేను రాజు లాగా యాజకుం లాగా పెడితే రెండు పనులు చేయకపోతే నువ్వు నువ్వు రాజరికాన్ని పాటించకపోతేవి ఇతరుల భాగోలు ఆలోచించకపోతేవి యాజకుం దేవుని సన్నిధికి ప్రజలే నడిపించకపోతే రెండు విషయాలలో మనము చిక్కబడ్డాం అందుకు మనము ఇంకా లేవి క్రమంలోనే ఉన్నాము కానీ భగవంతుడు మిల్కీ సెద క్రమంలో రాకపోతే వేస్ట్ మీరు చూశాలి మీకు ఫలం ఉండదు అన్న మిమ్మల్ని మీరు సమర్పించుకోండి కాబట్టి ఇప్పుడు చూడండి రక్షణ సందేశ రక్షణకు సంబంధించిన విషయాలు మనము మొదటి భాగంగా ఇది నీ యొక్క నాజీరు చేపడ్డ జీవితానికి పునాది వంటిది అన్నట్టు అంటే మొదటి మెట్టు అన్నట్టు రక్షణ అనేది కాబట్టి ఎందుకు ఇది బహు ప్రాముఖ్యమైందంటే మొదటి అంశం రక్షణ ఏ రీతిగా ఆరంభిందంటే ఒకడు నూతనంగా జన్మిస్తేనే కాల్ని రక్షణ అనుభవం ఆరంభం కాదంటాడు ఎందుకు నువ్వు నూతన జన్మించకపోతే నీకు పర్లోక రాజ్యంగా ప్రవేశమే లేదంటాడు ఒకసారి చూడండి మన ప్రభు అక్కడ ఇకో ధ్యముతో మాట్లాడుతూ ఉంటాడు చూడండి వ్యూహాన్సు వర్త మూడవ అధ్యయము మూడవ శాతంలో అందుకు యేసు అతనితో ఒకడు బ్రతగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంను చూడలేడని నీతో నిశ్చయంగా చెబుతున్నాడు దాని తర్వాత మనం అదే అధ్యాయంలో చూస్తాము ఒకడు ఆత్మ నీతి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ పర్లోక రాజ్యంలో ప్రవేశించాడు అని కాబట్టి వాటికి సంబంధించిన విషయాలు దీర్ఘంగా గతంలో చూసిన మనము నీరు ఆత్మ దేని ఒకడు ప్రతగా జన్మించడము అంటే పాత జీవితాన్ని విడిచిపెట్టడం అంటే శారీరకమైన జీవితాన్ని విడిచిపెట్టడం పర్లోక రాజ్యము ఆత్మీయమైంది అక్కడన్నీ ఆత్మలు ఉంటాయి దేవదూతలు రకరకాల జీవరాశులు అవి ఆత్మం ఆత్మలు అవి మనలాంటి స్థిరాలు ఉండే కాబట్టి అవన్నీ ఆత్మలు కాబట్టి కృతగా జన్మించాలంటే నువ్వు పరలోకానికి పోవాలంటే ఆ ఆత్మలతో పాటు కలవాలంటే నువ్వు కూడా ఆత్మీయంగా మారాలా అదే కృత జన్మ అన్నట్టు శర్రాన్ని అదే రీతిగా ఆత్మ మూలంగా నీతి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ పర్లోక రాజ్యంలో అడుగు పెట్టలేము అని చెప్తుంది వాక్యం కాబట్టి మొదటి దశగా రక్షణ నీకు నువ్వు పర్లోక రాజ్యానికి పోవాలంటే నీకు నూతన జన్మ అనుభవం అవసరం అంటాడు అది నీకో దీవస్థాన్ని మాట్లాడుతున్నాడు కానీ అదే నువ్వు చూడండి మొదటి కొరితలు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయంలో చూస్తాము చూడండి మొదటి కొరిత రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయంలో ఇది మనకి బహు ప్రాముఖ్యమైన అధ్యాయం ఏపీఆర్ ఫౌండేషన్ అధ్యాయం అన్నట్టు మనకు ఎవడు పర్లోక రాజంలో పోతాడు ఎవడు పోడు అనేది క్రితం క్లియర్గా ఉంటుందండి మొదటి కొను రాష్ట్ర పత్రిక పదిహేనవ అధ్యయము యాభై అధ్యయంలో సహోదరులారా నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు క్షయత అక్షయతను స్వతంత్రించుకునదు అక్షయత అంటే శాశ్వతంగా జీవించేడుదన్నట్టు రోగం లేని జీవితం అన్నట్టు పరిశుద్ధమైన క్షయత అంటే చచ్చిన జీవితము రోగమయమైన జీవితం మరణం అన్నట్టు ఇక్కడ ఏమంటుందంటే రక్తము మాంసము దేవుని రాజ్యం స్వతంత్రించుకోనలేరు నీకు స్వతంత్రం అంటే దాన్ని నువ్వు పొందుకోలేవు అంటున్నాడు అంటే సంపాదించుకోవడం అన్నట్టు కష్టపడి ఎట్లా స్వాతంత్రం వస్తుంది కష్టపడి ప్రాణాలు త్యాగాలు చేస్తే కానీ స్వతంత్రం అవ్వాలి ఈ దేవుని రాజ్యాన్ని అడుగుపెట్టాలంటే కూడా సైతాను రాజ్య సైతానుల మీద విజయం పొందితే కానీ నీకు స్వతంత్రం రాదన్నట్టు వాటిని విజయం పొంది నువ్వు ఎందుకంటే ఇది పట్టబడింది పర్లుగు రాజ్యం మళ్ళీ పట్టబడిందంటే నువ్వు దాన్ని స్వతంత్ర తీసుకున్నాలా దాన్ని స్వతంతుకోవాలంటే నువ్వు పోట్లాడాలా మొదటి దశ నుంచే నీ పోరాటం స్టార్ట్ అవునట్టు కాబట్టి రక్తము మాంసము అంటే మన తెలుసు స్థితిలో రెండు గుంపులు అవి సర్పములు తేళ్లు అవి ఎట్టి పరిస్థితుల్లో పర్లుగు రాజ్యానికి పోవు నువ్వు ఆ గుంపులో ఉంటే పోవు అన్నట్టు నువ్వు ఎంత భక్తిగా ఉన్నా ఎంత ఉపాసులు ఉన్నా ప్రార్థన చేసినా ఆ రెండు గుంపుల గుణగణాలు నీలో అంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో పర్లోకరజం పోలేవు నువ్వు చెప్పడానికంటే నేను కానీ చెప్తున్నా వాక్యం రైతానుగుణగగణం ఏంది పాపం పాపపూరితమైన జీవితం దేవుడి నుంచి బహుదూరంగా జీవించే జీవితం అది కాబట్టి రస్తము మాంసము ఈ రెండు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుని కానీ ఓన్లీ పరిశుభ్రంగా జీవించే తప్ప అంటే ఆత్మీయంగా జీవించిన వాళ్ళు తప్ప ఎవరు కూడా అందులో ప్రవేశించలేరన్నట్టు అంటే దాన్ని స్వతంత్రించుకోవాలంటే నువ్వు పట్టుకోవాలి బలవంతంగా లాక్కోవాలన్నట్టు ఎందుకంటే వాటి చేస్తే అది చిక్కబడింది కాబట్టి నువ్వు కూడా దాన్ని బలవంతంగా లాక్కోవాలా యుద్ధం చేసి లాక్కోవాలని చెప్తుంది పట్లగా రాజ్యాన్ని వ్యూహాన్సం మొదటి వ్యూహాను పత్రికలు కూడా వ్యూహాను భక్తులు ఆ విషయాన్ని మనకు జ్ఞాపం చూడండి మొదటి వ్యూహాను పత్రిక ఐదవ అధ్యయము మొదటి వ్యూహాను పత్రిక ఐదవ అధ్యయము మొదటి వర్షంలో ఏసే చూడండి బాగా అర్థం ఇప్పుడు రక్షణ అనుభవం ఎట్లా జరుగుతుందో ఏసే క్రీస్తయుండడనే నమ్మ నమ్ము ప్రతి వాడు ఏస్తే క్రీస్త ఉన్నాడు అను నమ్ము ప్రతివాడు అంటే అంటే శారీరకంగా పుట్టినవాడు క్రీస్తు ఎట్ ఆత్మలో పుట్టినవాడు కాబట్టి పర్షుదాత్మ వచ్చినప్పుడు ఆయన క్రీస్తు అన్నాడు క్రీస్తు కాబట్టి అభిషేకింపబడ్డవాడు శరీర శరీరాన్ని దాల్చి వచ్చిన దేవుడు అభిషేకింపబడ్డవాడు కాబట్టి ఏసు ఏసే క్రీస్త ఉన్నాడని నమ్మాల రక్షణ అనుభవం అంటే కాబట్టి అట్లా నమ్మిన ప్రతివాడును దేవుని మూలంగా పుట్టిన పుట్టి అయ్యి పుట్టి ఉన్నాడు చాలా కేవలం ఏసు నామం వాడుతూ ఉంటారు కానీ మనము ఏస్తు క్రీస్తు నామం అని వాడతాం ఎందుకంటే ఏసు అంటే శరణ చెప్పిన దేవుడు కానీ ఆయన ఎప్పుడు సంపూర్ణంగా దేవుడు క్రీస్తుగా మార్చబడ్డప్పుడే అభిషేకింపబడ్డప్పుడు అందుకు ఏసు క్రీస్తు అందుకే మనం భర్తమిస్తున్నప్పుడు ఏసునాన భారతమిస్తున్నానను మీకు గమనించిందో లేదో ఏసు క్రీస్తు నామంన నీకు బాప్తిజం ఇస్తున్నా అంట ఇంగ్లీష్ లో ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ద క్రైస్ట్ ఐ బాప్టైజ్ యు కాబట్టి ఏసు క్రీస్తు నామంన నీకు బాప్తిజం ఇస్తున్నా అని చెప్తాం ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఎంత ఎంత విభేదాలు ఉన్నాయో ఒకరు తండ్రి కుమార పర్షుదాత్మ నామన బాప్తనిస్తున్నారు ఒకరు యేసు నామన బాప్తం ఇస్తున్నారు ఒకరు తండ్రి కుమార పర్షుదాత్మ ఏసు నామన భాప్తం ఇస్తున్నా అంటున్నారు కానీ అవన్నీ రాంగ్ ఉచారణాలు కానీ మనకు బలపరచబడింది ఏంటంటే ఏస్తు క్రీస్తునామం కావులు అదే విషయాన్ని అదే కేసులు అదే విషయానికి ఏస్తు క్రీస్తునామం భాప్తామని కాబట్టి ఏస్తు ఏసే క్రీస్త ఉన్నాడని నమ్మ ప్రతి దేవుని మూలంగా పుట్టిన పుట్టి ఉన్నాడు పుట్టించిన ప్రేమించు ప్రతి ఆయన మూలంగా పుట్టిన వాణిని ప్రేమించను కాబట్టి రక్షణ అనుభవము ఏ రీతిగా జరుగుతుంది ఏసు ప్రభు మూలంగానే జరుగుతుంది కాబట్టి ఏసు ప్రభు నందు పుట్టిన వాడే రక్షింపబడతాడు అనేది ఇది మొదటి దశ అన్నాడు తర్వాత రెండవ పాయింట్ ఏంటంటే నీకు రక్షణ ఎందుకు అవసరం అనేది రక్షణ ఎందుకు అవసరం అంటే దేవుని యొక్క ఉగ్రత నుంచి నువ్వు తప్పించుకోవాలి కాబట్టి ఇది చెప్పరు ఎవరు నాకు తెలిసి నీ పాపం నుంచి విడవల పొందాలా బ్రదర్ అంటారు కానీ పాపం నుంచి నువ్వు విడల పొందకపోతే దేవుడి ఉగ్రత నువ్వు పాసును వాడని చెప్తారా చెప్పరు ఎందుకంటే అది చెప్తే ఎవడు ముందుకు రావడం బ్రదర్ అందుకే చెప్పారంటారు చాలా మంది అక్కడంటారు బ్రదర్ ఆయన నిన్ను నరకంలో పడేస్తారంటే ఎవరైనా వస్తారా బ్రదర్ పర్లేదు కానీ రక్షణకి ముందే షెడ్యూన్ అయిపోతుంది అని మైండ్ అంటారు కరెక్టే కానీ మనం ఏం చేయాలా మొదటిది ఏంటంటే నీకు ఎందుకు ఆయన అవసరం అని చెప్పాలా ఎందుకు రక్షణ అనుభవం నీకు అవసరం అని చెప్పాలా పరిశుద్ధమైన జీవితం కొరకు నీకు అవసరం అని చెప్తాం తర్వాత నువ్వు పరిశుద్ధంగా జీవించకపోతే నువ్వు రక్షణ అనుభవం లేకపోతే దేవుని ఉగ్రతకి నువ్వు పాత్రుడు అని చెప్పాలా చెప్పాలంటే ఏమని చెప్పాలా ఈ సృష్టి మొత్తం దేవుడు అని చెప్పాలా అందులో మనం ఒక భాగము అని ఆయన ఇప్పుడు మీ ఇంట్లో మీ వస్తువులని చెడిపోతే ఎవరైనా జడగొడితే మీరు సైలెంట్గా ఉంటారా ఉండరు కదా మీరు రివెన్జ్ తీసుకుంటారు కదా పనిష్మెంట్ ఇస్తారు కదా అది కూడా విధానం అదే ఒక ఓనరు తన ఇంటి మీద ఎంత హక్కు ఉందో దేవునికి సమస్త సృష్టి మీద అంతే హక్కు ఆ సృష్టిలో నువ్వు నేను ఒక పాత్ర అంతే మనం కూడా అయినా ఓనర్షిప్ కిందికి రావాల్సిందే అది చూపిస్తా రక్షణ కార్యక్రమాన్ని చూడండి ఇప్పుడు మొదటిది ఇందాక చూసినట్టు మనము మరొక రక్షింపబడితేనే కానీ పర్లుక రాజ్యంలో ప్రవేశించని లేడని రెండవ పాయింట్ నువ్వు రక్షింపబడకపోతే దేవుణ్ణి ఉగ్రతత్వ పాత్రుడవు అనేసి భక్తులు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఒకసారి వ్యూహానుస్వార్త మూడవ అధ్యాయము వ్యూహానుస్వార్త మూడవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వర్షంలో చూస్తాము అది మోసే ఆ అరణ్యంలో సర్పాన్ని ఎత్తినప్పుడు ఏం జరిగిందనడి ఇంట్ నా యొక్క బ్రదర్ మన బ్రదర్ ఎవరో చెప్తున్నారు దానికి సంబంధించింది హెజకే కాలంలో ఆ యొక్క ఆ యొక్క సర్పాన్ని వాళ్ళు విగ్రహంగా మార్చుకోవడానికి రూపం వేసి అప్పుడు హేజకేం చేసింది దాన్ని తొత్తు నీళ్ళగా చేస్తుంటూ ముక్కలు ముక్కలుగా చేసింది అని చూపిస్తున్నాడు కదా కాబట్టి ఏది ఏది దేవుడు అనుకుంటారో అది చివరికి దయమవుతుంది అనే విషయము పౌల జ్ఞాపకం చేస్తాడు ఎందుకంటే పాతవి గతించి సమస్త కృతమైనప్పుడు పాతవి నీడలు నిజస్వరూపం క్రీస్తులో ఉన్నప్పుడు పాతవి సమస్తము ఆయన నీడలే అన్నట్టు కాబట్టి ఆయన నీడలని ఆయన నీడల్ని పూజించేవారు విగ్రహ అన్నట్టు అరితిగా ఇష్టాలు ఈరోజు విగ్రహ ఆరోధికులు తయారైనారు అన్నట్టు పైగా ముఖ్యంగా వాళ్ళు ఏం పాటిస్తారు వాళ్ళు పాటించేది బైబుల్ గ్రంథం కాదని ఎందు నేను చూపించిన వారికి వేరే పుస్తకం ఉంది దాన్ని తాల్మూడ్ అంటారు రెండు రకాల అదే ఒకటేమో బైబిలోనియన్ తాల్ మూడు అంటారు రెండవది జెరూసలేం తాల్ మూడు అంటారు తాల్ మూడ్ అనేది వాళ్ళ పరుషుత గ్రంథం అన్నట్టు వాళ్ళ మత గ్రంథం అన్నట్టు వాళ్ళు బైబుల్ పాటించారు అని అదే పాయింట్ ప్రవక్తలను నమ్ముతారు ప్రవక్తల బోధలు నమ్ముతారు కానీ వాళ్ళు చదివేది వాళ్ళు ధ్యానించేది తాల్ మూడు అన్నట్టు దాని పేరు కాబట్టి అరణ్యంలో పద్నాలుగు వచ్చిన అరణ్యంలో మోసే సర్పంలు ఎలాగూ ఎత్తానో అలాగే విశ్వసించే ప్రతి ఒడను చూడండి నశింపక ఆయన ఉగ్రత నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష కుమారుడు ఎత్తబడవలేను కాబట్టి అది తెలిసి ఆయన మన కొరకు మరణించినది ఆ యొక్క సర్పము ఏ రీతి అరణ్యంలో ఎత్తబడిందో కంచుతో చేయబడింది ఇతడి ఇతడితో చేయబడింది సర్పము అదే రీతిగా మన ప్రభువు కూడా ఆ శోక పాపముల కొరకు ఎత్తపడాలా లేకపోతే నశించిపోతాం అనట అది చూడకపోతే నువ్వు నశించిపోతావు అంటే అది నువ్వు ఏమంటాము తేరీ చూడకపోతే అని చూస్తాం రెండోసారి నిర్గమాకాండము సరే సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయంలో మనం సంఖ్యాకాండము ఇరవై అధ్యాయము ఎనిమిది నుంచి తొమ్మిది వర్షాలు మోసే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యహోవా నీవు పాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టము అప్పుడు కర్వబడిన ప్రతి ఒడును దాని వైపు చూచి చూడండి దాని వైపు చూచి బ్రతుకునని మోసంగా సెలవిస్తుంది ఎందుకు దాని వైపు చూడాలంటే అది నీకు జ్ఞాపకం రాలేంటంటే నువ్వు ఒకప్పుడు సర్పంలాగా జీవించినవు అంటే సర్ప గుణం కలిగి జీవించినవు సర్ప సాంతనం లాగా జీవించినవు భయంకరమైన పాపం తీసినావు అరణ్యంలో ఈ లోకంలో కాబట్టి ఆ పాపము నీకు జ్ఞాపకం చేస్తుంది దానికి చూసినప్పుడు దాని వైపు చూసినప్పుడు అన్నట్టు ఏసు వైపు చూసినప్పుడు ఏం జరుగుతుంది ఆయన శిలో మీద మన యొక్క పాపములని భరించండు అది జ్ఞాపకం చేస్తుంది అన్నట్టు మీద ఉన్న ఏసుని చూసినప్పుడు నీకు ఏం జ్ఞాపకంకి నా పాపము జ్ఞాపకనికి నా రోగము జ్ఞాపకానికి నా శాపము జ్ఞాపకానికి నా మీద ఉన్న ఆ చెడు నింద అవన్నీ జ్ఞాప నా మీద నిందలు ఉన్నాయి అవన్నీ అక్కడ చూపిస్తున్నాడు దేవుడు ఇవన్నీ నేను భరించను నీ కొరకు నీ వ్యసనాలు నీ చెడు అలవాట్లు అన్ని నేను అడ భరించిన అవన్నీ నీకు జ్ఞాపకానికి వస్తాడు నాకు అవి జ్ఞాపకానికి వస్తేనే కానీ ప్రవ్వా అని నేను ప్రార్థించమన్నాడు కాబట్టి ఆ యొక్క చూసినప్పుడే చిన్నడే బ్రతుకున్నాను కాబట్టి మోసే ఇతని సర్పం ఒకటి చేయించే స్తంభం మీద దానిని పెట్టాను అప్పుడు సర్పపు కాటు తిన ప్రతి వాడు అంటే పాపంలో జీవించిన ప్రతివాడు సర్పపు కాటు అంటే సర్పపు జీవితం అన్నట్టు పాపపు జీవితం తిన ప్రతి వాడును ఆ ఇతడి సర్పమును నిదానికి చూచినందున ఎంత సేప్రాలను ఊహించుకోండి నీ పాపము నీ శాపము నీ రోగము నీ ప్రయత్నాలు చెడు జీవితము చెడు తలంపులు చెడు నడవడి అవన్నీ గమనిగా జ్ఞాపానికి అన్నట్టు నిదానికి చూడడం అందుకే మనము ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు లాస్ట్కి ప్రతిసారి వాక్యం చెప్పినప్పుడు టైం ఇవాళ మనుషులకి నిదానించి చూడండి ఇంకా జ్ఞాపకం చేసుకోండి ఇంకేం తప్పిదములు చేసినారు లేదు ఈ బాల్యం నుంచి ఈరోజు వరకు పుట్టుకనే పాపంలో పుట్టిన జీవితాం దాని తర్వాత నీ జీవన విధానము కర్మ నువ్వు ఎట్లా జీవించినవు జీవన విధానం నువ్వు ఎట్లా జీవించినవో అవన్నిటినీ జ్ఞాపకం చేసుకోవు మోసగించినా ఎవరిని ఎవరిది లోపరుచుకున్నావు ఎవరిని దొంగతనం చేసినావు ఎవరి మీద బలాకారాన్ని చేసినావు అవన్నీ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు దేవుడు నాకు ఇప్పటికి కూడా వస్తా ఉంటే కొన్నిసార్లు అవి ఎప్పుడో చేసినా ఎన్నో సంవత్సరాల క్రితం చేసిన తప్పిదములు కూడా బాల్యంలో చేసిన తప్పిదాలు కూడా జ్ఞాపకానికి వస్తే ఇమ్మీడియట్లీ మోకాలు ప్రార్థన చేస్తా ప్రభుత్వం తెలిసిన నేను చేసినా కరెక్ట్ మర్చిపోయినా గుర్తుకే రాలేదు నాకు గుర్తు చేసినందుకు నీకు ఎంతో వదనాలు ఆయన ఆ రీతిగా నిన్ను సంపూర్ణంగా తరబిదు చేస్తా కాబట్టి నువ్వు నిదానంగా నిదానించి దాన్ని చూస్తేనే కానీ నీకు రక్షణ జరగదు అంటుంటావు బ్రతకం అంటుంటాడు చనిపోతావు అంటుండ అంటే నీ పాపాలు క్షమించబడవంటున్నాడు ఆశ్చర్యం కదా కాబట్టి చూడండి ఆయన ఉగ్రత నుంచి నువ్వు విడుదల పొందాలంటే నీకు రక్షణ అనేది బహు ప్రాముఖ్యమైన చివరిదిగా చూడండి ఒకటేమో పర్లుకు రచలు పోవడానికి రెండవదేమో ఉగ్రత నుంచి విడుదల ఇప్పుడు మూడవది చూపిస్తాను చూడండి ఇది ఒక బహుమానం ఇది ఒక బహుమానం అంటున్నాడు రక్షణ అనేది లేక కొత్త జన్మ అనుభవం అనేది అది పర్లకు మీకు అది ఒక బహుమానం అంటున్నాడు చూడండి ఎక్కుతుల రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము ఎక్కుతుల రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వస్తలతో మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడుతున్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే ఈరోజు ఎవరికి వరం వద్దు చెప్పండి ఎవరికి వద్దు గిఫ్ట్ ఎవరికైనా వస్తాం కదా గిఫ్ట్స్ గిఫ్ట్ అంటే ఉచితం కదా గిఫ్ట్ అనేది ఉచితం కదా అంటే నువ్వు ఏం చేసుకున్న గొప్ప పని నీకు గిఫ్ట్ ఇవ్వాలంటారు కదా గిఫ్ట్ అనేది ఫ్రీగా ఇచ్చేవాడి హృదయం నుంచి గిఫ్ట్ ఈ లోకంలో గిఫ్ట్లు ఎందుకు ఇస్తారంటే నేను గిఫ్ట్ ఇస్తే నీ నుంచి నా తర్వాత ఇంకేదైనా వస్తుందేమో ఒక ఒక ఆశ అన్రెడ్ ఉద్యోగంలో ఫ్రా బాసెస్ కి గిఫ్ట్లు ఇస్తుండే ఆయన కాడికి నాకు తెలుసు ఒక ముప్పై సంవత్సర క్రితము నాకు కాడికి పను వాళ్ళందరూ బాసలకు ఏమి ఇచ్చేవాళ్ళు అంటే వాచ్ గిఫ్ట్ ఇచ్చేటోళ్ళు చాలా కాస్ట్లీ ఆ రోజుల్లో వాచ్ దాని ఆల్విన్ వాచ్లు వచ్చినాయి దాని టైటాన్ వాచ్లు వచ్చినాయి ఇండియాలో ఈ మూడే వాచ్ కంపెనీలు ఉండేవి అప్పట్లో హెచ్ఎంటి వాచ్ అంటే ఎంతో ఖరీదన్నట్టు ఆ రోజుగా వాచ్ ఉండేది దాని ఆల్విన్ వాచ్ ఈ టైటాన్ వాచ్ వచ్చినాక హెచ్ఎంటీ వాచ్ దుకాణే బంద్ అయిపోయింది మ్యానుఫ్యాక్చరింగ్ దాని తర్వాత ఆల్విన్ వాచ్ కూడా బంద్ అయిపోయింది ఎందుకంటే ఈ రెండు గవర్నమెంట్ కంపెనీస్ ఉండే హెచ్ఎంటీ వాచ్ ఆల్విన్ వాచ్ టైటాన్ వాచ్ ఏమో టాటా కంపెనీ ఇది అది ప్రైవేట్ కంపెనీ సో మొదటి రెండు మునిగిపోయినాయి ప్రైవేట్తో పాటు నడుస్తుంది కాబట్టి రక్షణ అనేది ఏమి నీ వరం ఓకే ఎవడు కూడా నేను కష్టపడి రక్షించు రక్షణ ఉంది అని చెప్పడానికి అది క్రియల వలన కలిగినది కాదు కేథలిక్ మతస్థులు క్రియల వల్ల కలిగింది అనుకుంటారు రక్షణ ఇస్లాం మతం కూడా రక్షణ క్రియల వలన కలుగుతుంది అనుకుంటారు అందుకే ఇక్కడ ఇస్లాం మతానికి విరుద్ధం అన్నట్టు ఈ వాక్యం రక్షణ క్రియల కలిగినది కాదు పరలోకానికి పోవాలంటే నువ్వు మంచి క్రియలు చేయాలనేసి కేథలిక్ మతం చెప్తుంది ఇస్లాం మతం చెప్తుంది కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా పరలోకంగా పోవాలంటే నీకు ఈశ్వర తప్ప వేరే మార్గమే లేదంటుంది కాబట్టి అది క్రియల వల్ల కలిగింది కాదు రక్షణ కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు ఎవడును అతిశయపడ వీలు లేదు అని చెప్తుంది వాక్యం కాబట్టి మొదటిదిగా ఈ రక్షణకు సంబంధించినది మొదటి దశలో పరిశుద్ధమైన జీవితం లేక నాజిరిపడ్డ జీ జీవితానికి ఇది ఆరంభం ఎందుకంటే రక్షింపబడ్డవాడు పర్లవ రాజ్యంలో ప్రవేశించగలడు రెండవదిగా రక్షింపబడ్డవాడు దేవుని ఉగ్రత నుంచి విడుదల పొందినవాడు ఎవరిదిగా రక్షింపబడ్డవాడు దేవుని నుంచే రక్షణ అనుభవాన్ని ఒక వరంలాగా ఒక గిఫ్ట్ లాగా పొందుకున్నాడు అనేది ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం నీ వల్ల కాదు నీ క్రియల వల్ల కాదు నువ్వు ఎంత గొప్ప కార్యాలు చేసినా దాన ధర్మాలు చేసినా నీకు పనుకరా కొన్నేలి నీకు రక్షణ అవసరం నేను నీ ఇంటికి రక్షణ రావాల్సిందే కొన్నీ నువ్వు ఎన్ని దాన చేసినా వేస్తే అయితే నేను ఒకరికి నేర్చుకుని ఏంటంటే నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేస్తే నీకు అంతా రాబడి లోకంలో ఎందుకంటే ఇది విత్తువాని గురించి ఉపమానం అది నువ్వు ఇతరుల జీవితాలలో అంటే మనిషి అంటే భూమి కదా మట్టి కదా వాడు మనిషి అనేవాడు మట్టి నుంచి దిగబడి కాబట్టి నువ్వు మనిషిలో ఏది నాటినా నీకు ఫలం వాపసు వస్తుంది ఈ లోకస్తులు అనాథాలకి పేదవాళ్ళకి దాన ధర్మాలు చేస్తూ ఉంటారు వాళ్ళ బిజినెస్ బాగా అభివృద్ధి అవుతూ ఉంటుంది ఎందుకు దేవుని విధానం నువ్వు రక్కింపబడినా రక్కింపబడకపోయినా విధానం ఒకటే ఏంటది నువ్వు భూమిలో నాటితే దాని పంట నీకు వస్తుంది సమృద్ధిగా వాళ్ళ సీక్రెట్ నేర్చుకున్నారు కానీ వాళ్ళకి తెలియదు నిత్య జీవం అనే పంటను వాళ్ళకి తెలియదన్న కాబట్టి రెండవ దశలో రక్షణకు సంబంధించిన బోధనే మనం ముగిస్తున్నాం చూసుకుంటున్నాము దీన్ని క్లోజ్ చేస్తే రోజుకి స్థితి మొదటి స్థితి ఏంది మనం ఇందాక చూసినాము నాది ఆరంభమే రక్షణ అనుభవం రెండవది నాజీలు చేపడ్డ జీవితము లో నీ రక్షణ ఈ మీద ఆ యొక్క యాజమాన యాజమాన్యం అంటాం కదా ఏసు ప్రభుకి సంపూర్ణమైన హక్కుతుంది అనండి ఈ మీద యాజమాన్యం ఆయనకే అది చేసుకోవాలి ఈ మీద యాజమాన్యం కేవలం ఏసు ప్రభుకి అనేది దానికి సంబంధించిన విషయాలు నేను చూడండి ఎందుకంటే యజమాని ఆయన యజమాని ఎందుకు యజమాని అంటే ఆయన కొన్నాడు కాబట్టి నువ్వు ఒక ఇల్లుగా ఉన్నావు అనుకో హైదరాబాద్లో నువ్వు దానికి యజమానులు అన్నాడు యజమానురాలు అన్నాడు ఎందుకంటే డబుల్ పెట్టి కొనుక్కున్నావు కాబట్టి అట్లనే రక్షణ అనేది కూడా నీ మీద నీ మీద యాజమాన్యము ఏషూ ప్రవ కింద్రహిస్తున్నావు అన్నట్టు చూడండి మొదటి కొనతలు రాసిన మొదటి కొనతలు రాసిన పత్రిక అధ్యాయము చివరి వచ్చం పంతొమ్మిది ఇరవై వర్షాలలో మీ దేహము దేవుని వలన మీకు అనుగరింపబడినది అనుగరింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలమై ఉన్నది అని మీరు ఎరగరా మీరు మీ సొత్తు కాదు రక్షింపబడ్డవారు మీరు మీ సత్తు కాదు ఇది మనం చెప్పాల ప్రతి ఒక్కరికి నువ్వు ఎందుకు నీ ఇష్టానుసారంగా జీవించలేవు అంటే మీరు మీ సొత్తు కాదు రక్షింపబడి నీ సొంత తలంపులకు నువ్వు అవకాశం ఇవ్వద్దు ఎందుకంటే నీవు మీ నువ్వు నీ సొత్తు కాదు అసలు నేను ఎట్లా జీవించాలా బ్రదర్ అంటే ప్రతి క్షణము దేవుని యొక్క ఆత్మ నడిపిన వరకు కనిపెట్టుకోవాలి అని నేను ఎట్లా హెచ్చరిస్తుంటే అట్టనే ముందుకు పోవాలి బ్రదర్ పలానా బ్రదర్కి సేవకు పో బ్రదర్ అంటే లేబర్ గారు బిజీగా ఉందంటే నువ్వు దేవుని స్వరం వినలేదన్నట్టు బ్రదర్ నువ్వు ఎట్టన్న సేవకు పోవాలి బ్రదర్ అంటే లేబర్ గారు మా ఇంట్లో బ్రదర్ మీ ఇంట్లో బాగాలేదు నువ్వు ఉన్నావు కదా బాధాకరం కదా అసలు ఎందుకు అటు ఆలోచించాము కొన్నిసార్లు చాలా కష్టం ఉంటది కానీ చెప్పేవాడు పాటించకపోతే ఎట్ట చెప్పగలడు ఈ వాక్యం నాకు కూడా అది పరీక్షనే కదా నేను కూడా ఇన్నిసార్లు చేస్తాను ఈ వాక్యము నేను పాటించకుండా నేను ఎట్ట చెప్పగలను అందుకే చాలా మంది బోధకులు కాపాడు అంటాడు యాకో ఇంకా నువ్వు దొంగ వన్నట్టు మోసగాండి అన్నట్టు నువ్వు పాటించకుండా ఎట్ట పాటిస్తావు పాస్టరు ఆ మంచి సూట్ వేసుకొని మంచి వాక్యం చెప్పేవాడు అనే పేరు చెప్పండి నేను నా కాలం కిందట ఓ నలభై సంవత్సరాల కింద మంచి పాస్టర్ ఉండి ఒక టెస్ట్లో అయితే ఆయన ఎప్పుడు సూట్ వేసుకొని ఉంటాడు ఎప్పుడు చూసినా సూట్ ఉంటుంది ఆ పాకెట్ లో సూట్ చేయి పాకెట్ లో ఒక సారా ప్యాకెట్ పెట్టుకొని ఉంటాడు ఇప్పుడు సారా తాగేటవాడు పాస్టర్ వాళ్ళ వాక్యం ఎంత గంభీరంగా చెప్పేవాడు నాకు బాధ అనిపించేది చిన్నవాడు అప్పుడు నేను చాలా చిన్నవాడిని స్కూల్ హై స్కూల్లో పెట్టాను అని అనేవాడు నేను చెప్పింది చేయండి కానీ నేను చేసినట్టు చేయకండి అనేటోడు టు వాట్ ఐ సే డోంట్ డూ వాట్ ఐ టు అనేటు అది బాగుందా పావులు అంటాడు నేను క్రీస్తుంది పోలి నడుచుకున్నట్టు మీరున్న నన్ను పోలి నడుచుకోండి అంటాడు అట్లా నువ్వు చెప్పగలవా బ్రదర్ నేను జీవించినట్టు జీవించు బ్రదర్ అని చెప్పగలవా నువ్వు నేను ఎట్లయితే జీవించగలిగినానో మీరు అట్లా జీవించండి బ్రదర్ క్రీస్తు నేను తీసుకుని పులు నడుచుకుంటే మీరు నన్ను పొలు నడుచుకోండి అన్నట్టు పౌలు నువ్వు నేను అనగలమ్మా అట్లా అనగపోతే నువ్వు ఏమైనట్టు నువ్వు ఇంకా ఆయన సొత్తు కాదన్నట్టు నీ సొంత తలంపులు ఉపయోగిస్తే మటుకు నువ్వు ఆయన సత్తు కాదు ఆయన సత్తులు కాకపోతే నువ్వు నాజీ జీవితం నుంచి బయటకు వచ్చినట్లు అప్పుడు నీ పరిశుద్ధత పోయినట్లు అప్పుడు సైతానికి నువ్వు అవకాశం ఇచ్చినట్లు వాడికి అవకాశం ఇస్తే రోగాలను వచ్చేస్తే ఒక్కసారి వాటికి నువ్వు అవకాశం ఇస్తే ఆ రోగం నుంచి బయట చాలా కష్టం నన్ను ఇంకా మీకు తీపించినా కూడా నువ్వు ఎంత ప్రార్థించిన దానికి వెళ్ళి బయటికి రాలేవు ఒక్కసారి వాడికి అవకాశం ఇస్తే వాడు మింగేస్తాడు ఎందుకంటే ఎప్పటి నుంచో కొంచెం ఉండి వీడు నా చేత జారుకున్నాడు రక్షణ పొంది వీడు నాగిరి చేయబడి నా రాజాని కులగొడుతున్నాడు ప్రతి వీడు ఎప్పుడు దొరుకుతాడానికి అన్ని స్త్రాలు ప్రయత్నించిన వాడు ఎవరికి దొరికినో ఫిని ఒక్కసారి వెలిగి బడి పడిపోయిన వాడిని మరీ తిరిగి వెలిగించడం దుర్లభం అంటాడు అసాధ్యం అంటాడు పౌ కాబట్టి మనం గౌరీ జాగ్రత్తగా ఈ శరీరము ఈ దేహము ఈ జీవితము నీది కాదు అది ఆయన సొత్తు అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని నీ రక్షణ నీకు అని ఈ వాక్యం హెచ్చరిస్తాను దానికి గ్రంథం రెండోసారి ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయంలో గతంలో మనం స్నానసార్థ తీసుకున్నది గ్రంథము ఐదవ అధ్యాయము తొమ్మిది నుంచి పదవ సెలలో ఆ పెద్దలు నీవు ఆ గ్రంథం తీసుకొని దాని మొదలను విపుటకు యోగ్యుడవు కేసుప గురించి మాట్లాడతారు నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషులను కొని కొన్నావు నువ్వు మనుషుల్ని కాబట్టి నీకు అధికారం ఉంది వాళ్ళ ఓనరు అన్నట్టు కేసు గురించి మాట్లాడుతుంది ఓనర్ ఏసు బ్రదర్ ఇట్లాంటి పని చేద్దాం బ్రదర్ అంటే బ్రదర్ నేను మా ఓనర్తో మాట్లాడొస్తాను బ్రదర్ అని అలా అంటామాటోడన్నా కొన్ని సంవత్సరానికి ఇచ్చిన ఒక ఫాస్టర్ సాక్ష్యం ఒక ఫాస్టర్ అమ్మ సాక్ష్యం వింటాడు అని ఆయన మా భర్త ప్రార్థన జీవితం ఎట్లా అని చెప్తుంది ఆయన ఎక్కడో ఇంటర్వ్యూలో ఆయన పొద్దున్న ఒక్కసారి ప్రేయర్ రూమ్లోకి వెళ్ళిపోతే ఎంతసేపటికైనా బయటికి రాడు ఎన్నో గంటలు అయిపోతుంది చాలా మంది విజిటర్స్ వచ్చి బయట వెయిట్ చేస్తూ ఉంటారు ఈయన మటుకు లోపలే ఉంటాడు ప్రియర్లు సో వాళ్ళందరూ వచ్చి అడుగుతూ ఉంటారు నన్ను అమ్మా పాస్తలువడమ్మా అంటే పాస్తారు వాళ్ళ ఓనర్తో మాట్లాడుతుడు అని చెప్పాడుదంట వీళ్ళకి ఏమో అర్థం కాకపోదంట ఏంటిది ఓనర్ ఇంకోసారి పాస్తారు వాళ్ళ రాజుతో మాట్లాడుతున్నాడు అనేదంటే వాళ్ళు ఎట్లా వాళ్ళ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నారో వాళ్ళ వాళ్ళ ఓనర్తో మాట్లాడితే ఏముందా మ్యామ్ చెప్పచ్చు కదా మేము వచ్చినట్టేట అట్ట కుదరదు ఓనర్తో మాట్లాడటప్పుడు ఫుల్ డెడికేటెడ్ ఉంటుంది అనే టైము ఆయన తాళాలు వేసుకొని మాట్లాడతాడు లోపాల ఓనర్తో అందుకే మీకు చెప్తున్నావు అని ఉదయం లేస్తే ఫస్ట్ పాయింట్ ఒక గంట సేపు ప్రయోజన ఎందుకంటే ఎవరు డిస్టర్బ్ చేయరు ఎవరు తలుపులు కొట్టారు ఎవరు పాలడు వాడు వీడు ఒక్కరు రాడు డెడికేటెడ్ టైం నీ ఓనర్తో ఆయన తను సంభాషించే నువ్వు నన్ను కొనుక్కున్నావు నేను నీ నీ సొత్తు నీ ప్రతి వంశం నుంచి మమ్మల్ని కొనుక్కున్నావు కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాచకులుగాను చేసేదివి చూడండి మా దేవునికి తండ్రికి నీవు ఆ ప్రజల్ని ఒక రాజ్యంగాను యాచకులుగాను చేసే తివి వారు భూలోక ఏలుదురు అని కొత్త పాట పాడుదొరు భూలోకానికి ఏలంట్రా అంటే భూలోకానికి వెళ్ళిపోతాయనుకుంటున్నారు చాలా మంది దేవుకులు త్వరగా మమ్మల్ని ఇక్కడికి వెళ్ళి తీసుకోపోతం ప్రభుత్వం ఇక్కడేమో భూలోకం మీద మీరు ఏలాలని చెప్తారు ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం ఆ చివరి పుస్తకం పేతురాసిన పత్రిక లొక్క చూపిస్తాను చూడండి పేదర్ పత్రిక రెండవ పేదృరాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి రెండవ స్థానం మరియు ఎవరు దీన్ని ధృనీకరిస్తున్నారో చూడండి ఈరోజు మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండేవి అటువలనే మీలోనూ అబద్ధ ప్రవక్తలు ఉందిరు ఎప్పటికైనా ఉంటారు పాత నింబడిన కాలంలో ఉన్నారు ఆరంభం దశలో అపృష్ట కాలంలో ఉన్నారు ఇప్పుడు మన మధ్యలో వీరు ఏమన్నట్టంట తమను కొనిన ప్రభును కూడా విసర్జిస్తారంటకరం తమను కొనిన ప్రభును కూడా విసర్జించచ్చు తమకు తామే శీఘ్రంగా నాష్టం కలిగి తీసుకోనొచ్చు నాష్టకరమకు భిన్నాభిప్రాయం లేని రహస్యంగా బోధించారు ఇది తర్పములు గారా మనకు తెలుసు ఊరికనే అర్థమైపోతుంది ఎవరి రహసంగా బోధించే వాళ్ళంతా సర్పంలో ఎందుకంటే వాళ్ళు రక్షణ పోగొట్టుకున్నారని చెప్తుంది నువ్వు ఆయన ఆయన ఆయన కొనుక్కున్నప్పుడు నువ్వు ఆయన సన్నిధిలో ఉండాల్సింది నువ్వు బయటికి వెళ్ళిపోయినావు అంటే ఆయన ఓనర్షిప్ నుంచి వచ్చేసినావు కాబట్టి రక్షణ నీ మీద ప్రముఖి యాజమాన్యం ఇవ్వడం ఆయన నీ యజమాని అని నువ్వు జ్ఞాపకం చేసుకోవడం బహు ప్రాముఖ్యమైన వాక్యం అది కాబట్టి రెండవ దశలో రక్షణ అనుభవము దేవుని యొక్క యాజమాన్యం అది ప్రభు యొక్క యాజమాన్యానికి సమర్పించుకునే జీవితం అన్నాడు నువ్వు ప్రతి దశలో ఇది జ్ఞాపనం చేసుకోవాలి నేను అదే జ్ఞాపం చేసుకుంటాను ఎందుకంటే నువ్వు ప్రభు నేను నీ సొత్తు ప్రభువా నా సొంత తలంపుల నేను ఉపయోగించని వచ్చి నాతో నేను ఫోన్ ఎక్కడికి నువ్వు ఏం చెప్తా చేస్తాను ప్రభువ వినిపిస్తాడు తప్పగా స్వరం నేను చెప్తున్నాను ఆయనకు స్వరం వినకుండానే చాలా మంది పరిగెత్తిపోతున్నారు వాళ్ళు దెబ్బలు దీని గాయాలై చనిపోతున్నారు మరణిస్తున్నారు హతశాక్షులు కానీ ఆయన స్వరం వినిస్తే నువ్వు పోమ్ ఈరోజు నువ్వు పోవద్దని చెప్తాడు పోం బ్రదర్ నాకు కాదు ఈరోజు అని చెప్పేస్తాను అటెట్టా బ్రదర్ అంటే లేదు ప్రభు నాకు చెప్పి నాకు పోవద్దాను ఈరోజు అవద్దు అన్నది నేను కూడా చెప్తాను బ్రదర్స్ మీరు పోకండి బ్రదర్ ఈరోజు అని చెప్తా ఎందుకంటే ఆయన స్వరం వినడం నేర్చుకోకపోతే నీకు చాలా కష్టం కాబట్టి మనము ఆయన చేత కొనబడ్డ వాళ్ళం కొనిండు మనల్ని ఆయన ఆయన ఆయన మనం కాబట్టి నీకేం కలం నీకేం అవకాశం లేదన్నాడు ఏ రీతి కొన్ని చూండి త్రిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక త్రిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వర్షం నుంచి దేవుడు ఒకడే దేవునికి నరులకు మధ్య వర్తియు ఒకడే ఆయన క్రీస్తు ఏసు అను నరుడు క్రీస్తు ఏసు అను నరుడు ఈయన అందరి విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకునేను చూడండి విమోచన క్రయ డబ్బు పెట్టి కొనుక్కున్నాడు అంటే ప్రాణాన్నే ధనంగా నన్ను తానే సమర్పించుకున్నాను దీనిని కూర్చి నా సాక్ష్యము యుక్త కాలం మందు ఇయ్యబడును చూడండి ఇది ఇయ్యబడింది మనకు అనుగ్రహించబడింది ఆయన మనల్ని కొనుక్కున్నాడు కాబట్టి మనము ఆయన సొత్తు అని వాక్యం వ్యాఖ్యం చేస్తున్నా అన్నట్టు నీ సొత్తు కాదు అన్న విషయాన్ని బహు ప్రాముఖ్యమైంది ఏ రీతి చూడండి రోమల రాష్ట్ర పత్రిక రోమరాశ్ర పత్రిక మూడవ అధ్యయము ఇరవై నాలుగు ఇరవై ఐదు కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతని క్రీస్తు చేసినందలి విమోచనము ద్వారా ఆయన విమోచించడు మనల్ని ద్వారా ఉచితముగా నీతి మంతలమని తీర్పు తీర్చబడుతున్నాము ఉన్నారు పూర్వము చేబడిన పాపములను దేవుడు తన ఊరిని వలన ఆయన తన నీతిని కనపరచవలని క్రీస్తుయేసు రక్తమందలి విశ్వా క్రీస్తయసు రక్తమునందలి విశ్వాసం ద్వారా ఆయనను కరణాధారంగా బయలుపరచను దేవుడు ఇప్పటి తన నీతిని కనబర్చిన నిమిత్తము తాను నీతి మంత్రులను చేసినంత విశ్వాసంగా వారిని నీతి మంతులుగా తీర్చు వాడిన ఎండుటకు ఆయన అలాగూ చేశాను కాబట్టి ఆయన విమోచన ధనంగా మనల్ని మన కొనుక్కున్నాడు అన్నట్టు ఆయన కాబట్టి నువ్వు ఆయన చూస్తా అన్నట్టు ఆయన ఆయనకి నువ్వు ఓనర్ ఆయన ఆయన నీ మీద ఓనర్షిప్ పొందుకున్నాడు అని ఆయన వాక్యం చెప్తుంది ఎందుకంటే ఎవరు పొందిండ్రు ఏ తన ప్రాణం ప్రధానంగా పెట్టింది కాబట్టి నువ్వు ఆయనకి మానేసన్నట్టు ఆయన పని వాడి దీన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఏ రీతిగా నువ్వు కొనబడ్డావు ఇది జ్ఞాపకం చేసుకోవాలి బహు ప్రాముఖికమైన వాక్యం ఇది పేతు రాసిన మొదటి పత్రికలో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం చూడండి పేద మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ఎట్లా మీరు కొనబడినరు పంతొమ్మిది వచ్చంలో దానికి మీద పద్దెనిమిది పితృ పారంపర్యమైన మీ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారంల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమో చింపబడలేదు వెండి బంగామరాలు క్షేమైనవి అని చెప్తుంది అవి పెట్టి కొనుక్కోలేదు నిన్ను దేవుడు ఎట్ట కొనుక్కున్నాడు అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకం నగదు గొర్రపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమో మీరు ఎరుగుతురు కదా ఒక బ్రదర్ నన్ను కరెక్షన్ చేస్తున్నాడు బ్రదర్ మీరు ఎప్పుడు క్రీస్తు అనే పదం వాడుతున్నారు అట్ట వాడద్దు బ్రదర్ యేసు అనే పదం వాడాలి బ్రదర్ అంటే నేను నవ్వుకున్నాను ఎందుకంటే పెద్దవాడు చాలా పెద్దవాడు ఆయనని కించపరిచినట్లయితే నేను ఇవన్నీ చూపిస్తానే కానీ ఆయన ఏమవుతుందంటే నువ్వు క్రీస్తు అనే పదం వాడితే నువ్వు ఫెయిల్ అయినట్టు అన్నాడు మరి ఈయన పౌను వాడుతుండే ఇక్కడ క్రీస్తు రక్తం ఎందుకన్నాడు ఏసు రక్తం మనకి కదా మనకు తెలుసు ఏసు అంటే శరీరము క్రీస్తు అంటే అభిషేకం అభిషేకింపబడ్డవాడు కాబట్టి అభిషేకింపబడిన నరుడు అభిషేకం అంటే ఆత్మ అంటే దేవుడే కదా కాబట్టి దేవుడు నరుడు రూపకంగా రావడం కాబట్టి ఇప్పుడు ఉదాహరణకు అర్థం చేసుకోండి ఏ సైతే మనిషి కాబట్టి రక్తం చిందించగలడు మళ్ళీ క్రీస్తు రక్తం చిందించగలడు క్రీస్తు అంటే పరిశుధాత్మ కదా అభిషేకం కదా అభిషేకం ఎట్లా రక్షింపబడుతుంది రక్తం చిందిస్తుంది కాబట్టి సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడు కాబట్టి రక్తం చిందించగలిగిండు కాబట్టి ఆయన రక్తం చేత వస్తువుల చేత కదా వెండి బంగారంలో చేత కాదు తన రక్తం చేతనే మనల్ని విమోచించి ఉండు కాబట్టి మనము ఆయన సొత్తు అందుకే తీర్థకు రాసిన పత్రికలో ఒక వాక్యాన్ని మనం చూపిస్తాం మీకు తీర్థకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో పాయింట్ పదమూడు వచ్చే మన రక్షకునైన యేసు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని ఆయన ఎన్ని వస్తబుద్ధి, నీతి భక్తి ఈ మూడు కలవాలా ఏ ఒక్కటి పొదువైన కష్టమే అని చెప్తున్నాడు అట్లా బ్రతుకుచు ఉండవలను ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి కత్రిల ద్వారా ఎంత ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా నీ ఓనర్ ఎవరికి కూడా తన సొత్తుగా చేసుకుంటకు తన్ను తానే మన కొరకు వీళ్ళందరూ ఒకటే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు మనము ఆయన సొత్తు ఎందుకంటే ఆయన మనల్ని కొనుక్కున్నాడు ఎట్ట కొనుక్కున్నాడు వెండి బంగారుల చేత కాదు తన రక్తం పెట్టి ఉన్నాడు దాని మనల్ని పరిశుద్ధంగా స్వస్థ బుద్ధి గల తయారు చేసుకున్నాడు అని చెప్తుంది వాక్యం ఆ నీతితోనూ భక్తితోనూ బ్రతకవాలని అని ఈ జీవితం అటాలంటే ఆయన దగ్గర ఉండే ఈ మనుషులందరూ స్వస్థ బుద్ధి నీతి భక్తి కలిగిన వారు అంత నిమిత్తమే వాళ్ళని ఆ రీతిగా రక్షించుకున్నాడు అనేసి తీర్పు రాష్ట్ర పత్రికల పౌలు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు చివరిగా వాక్యాన్ని ముగిస్తున్నా లేదు నేను సంబంధించినది ఒక చివరం మరొకసారి చూపిస్తాడు చివరిదిగా ఆయన రక్తాన్ని చిందించడం వలన ఏం జరిగిందనేది రక్షణ ఎట్లా సంఫూర్తి అవుతుంది ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు చివరి వర్షం అది చివరి రక్షణ ద్వారా రక్షింపడం వలన నీ జీవితము ఏరితిగా మనకు తెలుసు మన ప్రభు తన రకాన్ని చిందించి మనల్ని రక్షించుకున్నాను అది కానీ ఏ రీతిగా స్వస్థ బుద్ధి కలిగిన వారిని ఎట్లా తయారు చేసుకోండి అంటే చివరిగా వాక్యాన్ని క్లోజ్ చేస్తాను వచ్చే వారము మూడవ భాగంలో చూపిస్తాను మనం ఇంకా రక్షణ సందేశానికి సంబంధించిన విషయాలు ఎందుకంటే రక్షణకు సంబంధించిన విషయాలలో సంపూర్ణంగా ఎదగకపోతే ఎక్కడొక్క జగ లోటు ఉన్నట్టే నీళ్ళు కాబట్టి కంప్లీట్ అండర్స్టాండింగ్ సంపూర్ణమైన అవగాహన కొరకు వీటన్నిటి మనము పరిశీలిస్తున్నాము పరిశోధిస్తున్నాం నా జీవితం అంత పరిశోధనకు సంబంధించితే కాబట్టి ఎంత అవకాశం కాదు ఈరోజు ఈరోజు కంటిన్యూస్ గా నేను ప్రార్థనలో ఉండి వీటి అన్నిటిని పర్ఫెక్ట్ గా రాసుకున్న అన్నిటి పాయింట్స్ ఎందుకంటే ఈ తరబేతి పొందే జీవితం ఈ రీతి ఉండకపోతే మిస్టేక్స్ ఉంటాయి లేకుంటే దేవుని ఆత్మకు అవకాశం ఇచ్చిన ఈ సొంత తలంపులు ఉపయోగించిన కాబట్టి ప్రతి విగ్రహాన్ని నువ్వు పాడగొట్టాలని జీవితంతో నివు అనే విగ్రహం నువ్వే ఒక విగ్రహం అని చెప్తున్నాం నీ కడుపే ఒక విగ్రహం అని చెప్తున్నావు నీ జీవితం ఒక విగ్రహం అని చెప్పినా ఎవరు నీ శత్రువు అంటే నీ శరీరమే అని సైతాన్ అన్నాడా సైతాన్ శత్రువే కరెక్టే కానీ నీ సొంత శరీరమే నీ శత్రువు నీ హృదయమే ఘోరమైంది అదే భయంకరమైన శత్రువు అక్కడ దాన్ని ఎవరిలో పరచుకోవాలి చూడండి ఆయన తన రక్తాన్ని పెట్టి నీకు రక్షణ అనుగ్రహించి ఏం తయారు చెప్పినట్టు కేతు రాసిన మొదటి పత్రికలో మనం చెప్తాం అది రెండవ అధ్యాయ తొమ్మిదవ అయితే మీరు చీకట్ల నుండి ఆస్చర్యకరంగా తన విలువలో నుంచి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రత్యున్నము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము ఫస్ట్ పాయింట్ చూడండి మిమ్మల్ని ఎట్లా తయారు చేసుకున్నాడు రక్షణ అనుభవం పొందిన వాడు ఎట్లుంటాడు అని రక్షణ ఎందుకు అవసరం అని ఇక్కడ పాయింట్ క్లోజింగ్ పాయింట్ ఫస్ట్గా మిమ్మల్ని ఏర్పరచబడ్డ వంశంగా తయారు చేసుకున్నాడు రెండవది రాజునని యాజక సమూహంగా తయారు చేసుకున్నాడు మూడవది ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితే మూడవది దేవుని ప్రజ చివరికి నాలుగవది ఒకప్పుడు కనికనిపడక ఇప్పుడు కనికరింపబడ్డ వారైతే నాలుగు దశలలో దేవుడిని జీవితాన్ని మార్చిండు మొదటిది దేవుని ప్రజగా వాక్యం ఒకటి ఏర్పరచబడిన వంశం రెండవది రాజులైన సమూహం మూడవది దేవుని ప్రజ నాలుగవది కనికరింపబడ్డవారు ఇంగ్లీష్లో అట్లా లేదు ఇంగ్లీష్లో ఎట్టుందంటే ఏర్పరచబడ్డ వంశము యాజక సమూహము రాజులైన యాజక సమూహము దాని పరిశుద్ధ జనము దాని తన స్వకీయ సంపాద్యం అని ఉంది ఇంగ్లీష్లో ఇంగ్లీష్కి తెలుగుకి ఎప్పుడు తెలంగాణ మనం చూస్తూ ఉంటాం ఎప్పుడు నాలుగవదిగా తన స్వకీయ సంపాద్యం నాలుగవది పాయింట్ కాబట్టి మనమందరము ఆయన సొత్తు అని ఈ వాక్యం జ్ఞాపం చేస్తుంది ఎఫస రాష్ట్ర పత్రికలో చూడండి ఎఫస రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయము పదమూడు పద్నాలుగు వర్షాలలో మీరును సత్యవాక్యంను మీ రక్షణ సువార్తను విని క్రీస్ నందు వాగ్దానం చేయబడ్డ ఆత్మకేత ముద్రింపబడితేరి చేయబడినరు మీరు దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకునిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన శ్వాస్లకు సంచ కరువుగా ఉన్నాడు అంటే బాగా అర్థం చేసుకోండి మనమందరము ఆయన సంపాద్యము ఆయన పొజిషన్ లేక ఆయన ఆయన ఆయన సంపాద ఆయన సంపద అన్నట్టు మనం మనమంతా ఆయన సంపద అని మనం కొనబడ్డ వల్ల మనం ఆయన కొనుక్కున్న సంపాద్యము అని వాక్యం జ్ఞాపకం చేస్తుంది అన్నట్టు ఇంకొక మూడు పాయింట్స్నే కానీ మనకి టైము అల్పదవుతుంది 9.59 ఫిఫ్టీ నైన్త్ కదా పది నిమిషాలు సరే ఒక ఐదు పది నిమిషాలు ఈ వాహ్యానికి లో చేస్తే ముగిస్తే వచ్చే వారము వ్యక్తిగత జీవితం లేక ఉపేక్షబోట జీవితానికి సంబంధించిన విషయాలు నేను వచ్చే వారం అంటే బహుశా హైదరాబాద్ ఉంటాను పార్ట్ త్రీ రక్షణకు సంబంధించిన విషయాలు మనం చూస్తున్నాము చివరిగా మూడవ భాగంలో మనం ఏం చేస్తామంటే రక్షణకు సంబంధించి ఈ జీవితాంతం ఆయన కొరకు సంపూర్ణంగా సమర్పించుకొని ఇదొక ఏమంటాము పోరాటం ఈ జీవితాంతము ఒక పోరాటంలో ఆయన కొరకు నువ్వు సంపూర్ణంగా సమర్పించుకొని ఆయన ఏ రీతిగా నిన్ను నాజర్గా తీసుకున్నాడో ఆ రీతిగా నువ్వు చివరి నిన్ను కాపాడుకోగలవా ఇది ఒక ప్రోగ్రెస్ అంటాం లేక దశ దశల వారిగా అన్నట్టు చూడండి మొదటిదిగా కొరింతలు రాసిన మొదటి పత్రికలు చూస్తాం అది కొరింతలు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము కొరింతలు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము మొదటి రెండవ వస్తే సహోదరరా ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతినాయి ఎందుకంటే మీరు ఇంకా పిల్లలు లాగున్నారు సంబంధులైన మనుషులే అయినయ్యో మనుషులే అనియు కృష్ణందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడ మనసి వచ్చారు రక్కింపబడ్డ వాళ్ళందరూ పసిబిడ్డలే అని చెప్తుంది కానీ అప్పట్లో మీరు బలము కలకపోయినందున పాలతోనే మిమ్మను పెంచి తిని ఎంతకాలం అన్నంతో మిమ్మను పెంచలేదు మీరింకను శరీర సంబంధులై ఉండు వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు ఎందుకు బలహీనత ఉంటుంది బ్రదర్ మీరు ఇంకా శారీరకంగానే ఉన్నారని చెప్తుంది మీరు ఆత్మలో బలపడలేదు కాబట్టి మీకు ఇంకా శారీరకంగానే ఉన్నారు కాబట్టి మీరు బలహీనులే అన్ని విషయంలో బలహీనులే ఎందుకు మీరు ఇంకా పిల్లలే మీకు బైబిల్లో ఇంకా ఏం తెలియదు అని చెప్తుంది వాక్యం అసలే ఆ దశకి ఇంకా రాలేదు మీరు అని చెప్తుంది వాక్యం అందుకే మీరు ఏం చేయాలా యవసన రాసిన పత్రిక అధ్యాయంలో జ్ఞాపం చేసింది పౌలు శ్రీర యవసన రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగు పద్దెనిమిది అందువలన మనం మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గంకు లాగుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోనట్టు కల్పింపబడిన ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు ప్రతి విషయంలో జాగ్రత్త ఉండగలమా చూడండి యక్త నాలుగవ అధ్యాయము పద్నాలుగవ అధ్యయము అందువలన మీకు మీదట పశుఫలం అయ్యింది మనుషుల మాయోపాయం రక్ష తప్పు మార్గం లాగో ఉపయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోనట్టు కల్పకున్న ప్రతి ఉపదేశం ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమై ఉంటున్నట్లుగాక ఉండక చూడండి ఎట్లుండాలంట ఎక్క ఎదగడం అనేది చెప్తుండడు రక్షిం పోడుంటే పిల్లలా కూడా సరిపోదని చెప్తున్నాడు ఎట్లుండాలంట ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు చెప్పాలంట ప్రకటించాలంట సత్యాన్ని ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు క్రీస్తు ఉండటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము కొన్ని కాదు అన్ని విషయాలు ఎదగాలంట అన్ని విషయాలంటే ఏమున్నాయి చెప్పండి కదా ఐదు విధాల పరిచర్యలు కదా మనీ మన మన పరిచర్లు ఐదు విధాలు కనిపిస్తూ ఉంటాయి మొదటిది అపూష్టత్వము రెండవది ప్రవచనం ప్రవచన పరిచర్య మూడవది బోధించే పరిచర్య నాలుగవది యాజక పరిచర్య ఐదవది బుద్ధి పరిచర్య మొదటిది అపుష్ట పరిచర్య రెండవది ప్రవచన పరిచర్య మూడవది సువార్తికుని పరిచర్య నాలుగవది యాజక పరిచర్య చివరిది బోధ బోధించే పరిచర్య ఈ ఐదు పరిచర్యలు బహు ప్రాముఖ్యమైనవి పాత నిబంధన కాలంలో కేవలము మొదటిది ఏంది ప్రవచన పరిచర్య ఉండేది దాని తర్వాత యాజక పరిచర్య ఉండేది రెండే ఉండేది కానీ కృత నిబంధన తిరజు వరకు ఐదు పరిచర్లు ఉన్నాయి ప్రతి సంఘంలో అన్నిటికంటే ముఖ్యమైనది అపుస్తత్వం రెండవది ప్రవచనత్వం రెండవ మూడవది ఏమంటాము సువార్థిక పరిచర్య నాలుగవది యాజకుని పరిచర్య ఐదవది బోధకుని పరిచర్య ఒకరోజు నేను వీటన్నిటికి సంబంధించిన పరిచరలు విశదీకరణ చూపిస్తాను వచ్చినాక హైదరాబాద్కి అన్ని పరిచరలలో ఇవి ప్రతి సంఘంలో ఈ ఐదు పరిచరలు ఉండకపోతే అంట ఆ సంఘానికి క్షమా అభివృద్ధి కలగదంట చాలా క్లియర్గా ఉంది వాక్యం ఎక్కడ రాష్ట్రపతిగా నాలుగో దిన తీస్తాము యొక్క రోజు కాబట్టి వీటన్నిటి నుంచి నువ్వు త్వరగా ఏం చేయాలంటే నేను వేటి నుంచి మనుషుల మాయోపాయముల చేత వంచన చేత తప్పు మార్గము పీర్తితో గాలి కొట్టుకోకపోనట్లు కలిపబడి ప్రతి విషయంలోనూ మీరు జాగ్రత్తగా ఉండాలా ఎట్లుండాలా ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు క్రీస్తు ఉండటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాం అన్ని విషయంలో ఎదగాల కాదు ప్రతి విషయంలో ఎదగాల ఎందుకంటే ఈ లోకంలో సాక్ష్యం ఉండాలా కాబట్టి ఆ ఉండకపోతే వృధా అంటున్నాడు మన అంటే మీరు ఇక మీదట పద్ధతి ఉండద్దు అని చెప్తున్నాడు వాక్యంలో ఈ రోజు కూడా మనలో చాలా మంది పిసిపిల్లాగా ఉన్నారని చెప్పాలా పేర్లు తీసుకోం కాబట్టి నాకు ప్రాబ్లం లేదు కానీ నీకు తెలుసా నువ్వు నువ్వు పసిపిల్లనువా నువ్వు ఇంకా బాగా ఎదిగిన ప్రతి విషయంలో ఎదిగిన అందుకే నేను చెప్తా ఉంటాం నీ గ్రంథం చూడకుండా చెప్పగలరా పట్టణ గ్రంథం చూడకుండా చెప్పగలరా ప్రొఫెషనల్ ఏమైనా కానీ చూడకుండా చెప్పగలరా ఏ పుస్తకమైనా కానీ బైబుల్లో చూడకుండా చెప్పగలరా ఒక గంట సేపు సిస్టమేటిక్గా చెప్పగలరా అది దాన్ని బట్టి తెలుస్తున్నట్టు నువ్వు ఎదిగినవా లేదా అనేది ఒక పేపర్ సపోర్ట్ లేకుండా ఎప్పుడన్నా వాక్యం చెప్పగలవా చెప్ప చెప్పాలని చెప్తున్నాను చెప్పొద్దని చెప్తలేదు పేపర్ సపోర్ట్ ఉండాలని చెప్తలేదు సిస్టమేటిక్గా తరిబిద్దు పొందాలా అని చెప్తున్నా లేక ఇరవై సంవత్సరాల క్రితం చెప్పుకుంటే వాక్యం చెప్తున్నావా ముప్పై సంవత్సరాల క్రితం ఏం వాక్యం చెప్తున్నావా కూడా అదే చెప్తున్నావా నీకే బోర్ రాదా నీకే బాధ అనిపించదా అరే నేను అభివృద్ధి పొందలేకపోయినా ఇన్ని సంవత్సరాలైనా వేస్ట్ చేసుకునే నేను బాధ రాదా వస్తుంది తప్పగా వస్తుంది ఎందుకంటే నువ్వు ఇంకా పసిపిల్లలాగానే ఉన్నావు కాబట్టి నువ్వు ఎట్లా అభివృద్ధి పొందాలో చూడండి హెబిల్ రాష్ట్ర పత్రిక ఇంకా వాక్యాన్ని క్లోజ్ చేసిన లాస్ట్ వచ్చంతో హెబిల్ రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యాయం హెబిల్ రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యాయం పన్నెండవ వచ్చంతో కాలం బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వస్తేను మీరు పాలు త్రాగాసిన వారే కానీ బలమైన ఆహారము తిన్న తినగలవారు కారు ఇంకా ఎన్ని సంవత్సరైన మరియు పాలు త్రాగు ప్రతి వాడను తిశవే గనక నీతి వాక్య విషయంలోనూ అనుభవం లేని వాడై ఉంటున్నట్ట కష్టం ఇది నేను ఊహిస్తేనే బాధ అనిపి ఎంత వృద్ధాప్యంకి నువ్వు నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడవైతే నీకు ఏం లాభం అని చెప్తున్నాడు నేను అందుకే పిల్లల్ని పసిపిల్లల్ని యుద్ధాలకు పంపరు నిన్ను పెట్టలేని కొన్నిసార్లు ఎనకా ముందు ఆలోచిస్తూ ఉంటాం కదా అలాని బ్రదర్ని సిస్తని ని వద్దా అటువంటి పరిచర్య వాళ్ళ యుద్ధం అది దెబ్బలిని వస్తారు మూడు రోజులు పడతారు బెడ్ మీద అంత భయంకరమైన యుద్ధాలు అవి మన పరిచర్యలో మీరు బోధకులు కావాల్సిన వాళ్ళు ఇంకా పర్సనల్ లాగానే ఉన్నారని చెప్తున్నారు పావులు కాబట్టి రక్షణ నిన్ను ఒక బోధకునిగా తయారు చేయాలని చెప్తుంది మూడవ దశలో చివరిగా రోమన రక్షణ ఆరో అధ్యకు వకం చెప్పి మనము దేవునికి ఈ రచన అనుభవంలో చివరికి కొనసాగుతూ ఏం చేస్తుంది అని చూడండి రోణరాశ్ర పత్రిక ఆరవ ధ్యాము ఇరవై రెండవ ఆయనను ఇప్పుడు పాపం నుండి విమర్శింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుతయే మీకు ఫలము దాస దాస్యకం లేక శారీరకమైన దాస్యం కాదు ఆత్మలో దాస్యం దేవునికి దాసులం ఈ లోకానికి కాదు ఈ లోకంలో కాదు మనం దేవునికి దాసులైనందున పరిశుద్ధ కలిగొట్టయే మీకు ఫలం అంట నీ జీవితంలో ఫలం ఎప్పుడు వస్తుందంట తెలుసా దాసులాగా తయారైతేనే ఇప్పుడు అర్థమవుతుందా ఎందుకు మనలో అభివృద్ధి లేదు ఇంకా ఇంతవరకు మనలో ఎందుకు ఫలం వస్తలేదు మీరు ఇంకా దేవునికి దాసులు కాలేదు కాబట్టి మీరు దాసులు కాకపోతే మీకు ఫలం ఉండదంట మీకు ఫలం లేకపోతే దాని అంతము నిత్య మీరు దాసులుగా కాకపోతే నిత్య మీరు అడుగు పెట్టలేరు కష్టం కదా వాక్యం తినడం ఇవన్నీ బహు ప్రాముఖ్యమైన వాక్యాలు ఇవన్నీ మీరు రాసుకుంటాను నాకు తెలియదు కానీ నేను ఒక సిస్టమేటిక్గా మీరు అనాలా బ్రదర్స్ సహోదరులారా మేము ఇప్పుడు ఏం చెయ్యాలా అని అడిగటం లేదు వాళ్ళ పుస్తకరం అధ్యాయంలో మేము ఏం చేయాలి ఇప్పుడు అంటే ఏమన్నారు వాళ్ళ చెప్పండి ఎవరు చెప్తారు పదహారు అధ్యాయం చూడండి ముప్పై ముప్పై అయ్యలారా రక్షణ పొందుటక నేనేమి చేయాలనే నేను అందుకు ప్రభు అయిన వారు ప్రభు అయిన యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచము అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందుదురని చెప్పాను కాబట్టి నువ్వు విశ్వాసము యేసు ప్రభునందు పెట్టాలా అని జ్ఞాపం అదే రీతిగా ప్రభురాశన పత్రికా పదం అది ఏమిటండి తొమ్మిది వర్షాంతలో అదే అదేమనగా యేసు ఇది బహు ప్రాముఖ్యమైంది నువ్వు సువార్త ప్రకటించినప్పుడు ఈ వాక్యని వాడాల యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని దేవుడు వృత్తుల నుండి ఆయన ఆయనను లేపనండి నీ హృదయం ముందు విశ్వసించినలా నువ్వు రక్షం పడతవు ఏదైనాగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించను రక్షణ కలుగున్నట్లు నోటితో ఒప్పుకోను విశ్వాసం ఎప్పుడైనా హృదయంలోనే కలుగుతుంది రక్షణ రావాలంటే నోటితో ఒప్పుకోవాలంటే అందుకే మనం ఒప్పిపియాల ప్రార్థనలో మన పాపాలు ఒప్పిస్తాం కదా ఎక్కడైనా హాస్పిటల్స్ ఎలా పోయినప్పుడు కారణం అన్నట్టు ఒకవేళ వాడు మరించినా శరణ్ విడిచిపెట్టినా పరిలోకంలో ఉంటాడు అది మనకి లాభం అన్నట్టు ఇబ్బరి వాక్యాన్ని నేను చూపిస్తాను నువ్వు రక్షణ పొందుకుంటే నువ్వు ఆయన నేను స్వీకరిస్తాడు అని అది హెచ్చరిక అదొక వాగ్దానం అన్నట్టు యోహాన్సు వార్తలు తీసుకుంటే యుహాన్సు వార్త మొదటి అధ్యయము పన్నెట్ల తను ఎందరు అంగీకరించారో వారికి అనగా తన అనామా విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు ఆయన అధికారము అనుగ్రహించి ఇది అధికారం రక్షణ నీకు అధికారాన్ని ఇస్తుంది నేను చెప్తా ధైర్యంగా నేను దేవుని కుమారుడు సైతంతాన్ని నేను అదే హెచ్చరిస్తుంటుని ప్రతిరోజు వాడిని హెచ్చరిస్తుంటాను నేను నేను దేవుని కుమారుని నువ్వు నా మాట వినాల్సింది ఎందుకంటే నాకు హక్కు దేవుని వారసు నేను దేవుని కుమారు అంటే దేవుని వారసత్వం కాబట్టి నా వారసత్వం నాకుంది నాకు హక్కు ఉంది హెచ్చరించడానికి కొరకు నిన్ను గద్దించడం కొరకు నువ్వు పోవాల్సిందేవాడన నువ్వు ఎంత హెచ్చరిస్తున్నావు నువ్వు ఎవడో నాకు వెళ్ళదా అని చెప్పడానికి వీల్లేదు నేను శివయ్ కుమార్ని కాదు నేను దేవుని కుమారుని నాకు హక్కు నాకు అధికారం ఇక్కడ అని గర్తిస్తావాణ్ణి నేను ప్రతి దురాత్మలాన్ని గర్తిస్తా ఏ పట్టణానికి పైన కనీసం ఒక ఐదారు పట్టణాలు జరిగింది ఇక్కడ ఈ దేశంలో అమెరికా దేశంలో ప్రతి పట్టణం పైన అక్కడ ఉన్న ఆ యొక్క ప్రధానికి గది నుంచి గదించిన నేను నువ్వు దిగిపోయి ఇక్కడ దేవుని బిడ్డలు ఉన్నారు ఇక్కడ మేము ప్రార్థిస్తున్నాం ఇక్కడ దేవుని బిడలతో పట్టుకాల్సి ఈ పట్టణము ఏసు ప్రభు పట్టణం ఆయన రాజ్యానికి అప్పగిస్తున్నాం దీన్ని ఇంకా నువ్వు చాలా కాలం మనం ఇక్కడ ఇంకో ఉండడానికి వెళ్ళే దేశానికి ఆగ్ఞపిస్తున్నాం ఇక్కడ కూడా అటాక్స్ జరుగుతున్నాయి నాకు ఎక్కడైనా జరుగుతాయి అటాక్స్ నువ్వు ఎక్కడ భూమి మీద అటాక్స్ కానీ నీకు అధికారం అనుగ్రహించింది ఎందుకంటే దేవుని కుమారుడు నేను దేవుని కుమారుడను నేను దేవుని కుమార్తెను అన్న అధికారం నీకు ఇక్కడ ఈ వాక్యం ద్వారా నీకు అనుగ్రించబడి నువ్వు స్వీకరించడాన్ని దేవుడు నీ ద్వారా అటువంటి కురుపాను పరువు నీకు అనుకరించడానికి నేను ప్రార్థిస్తున్నాడు పరశుద్ధుల గొప్ప దేవ నీకే సమస్త జనత మహిమా ప్రభావంలో తెలించుకుంటున్నాం అయినా రక్షణ ఎంత ప్రాముఖ్యమైనది మీరు మాకే తెలుస్తా ఉన్నారు తండ్రి నాజులు చేయబడ్డ జీవితంలో బహు ప్రాముఖ్యమైన స్థితి రక్షణ అనుభవం తర్వాత దాని తర్వాత ప్రభా ఉపేక్షించుకొని జీవించే అనుభవం దాని తర్వాత ప్రభావ ఏ రీతిగా మీ సమర్పించుకొని జీవించాలా ఏ రీతిగా చివరి వరకు నేను మీ ఖైదీగా మీ బానిసగా జీవించాలన్నా మా తిరిగి నేర్పమని ప్రార్థిస్తున్నాం విన్న వారందరి జీవితంలో అద్భుతకాలు జరిగించి వారిని తిరిగి మీకు సమర్పించుకొని పర్వ పసిపిలగా కాకుండా నైనా బోధకులుగా తయారు చేయాలి ఏసు క్రిస్తు పరిశుధనా ప్రార్థించినాం తండ్రి ఆ అమ్మేన్ మన పర్వైన ఏసు క్రిస్తు యొక్క కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడేటను గాక ఆ అమ్మేన్ అందరికీ ప్రైజు